మరాజున్వ్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ చార్య పర్య వందే గురు పరంపరా్యాయమాని వానశ్మోబలంద్రియాణ సర్వాణి బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్రాకరణ నిరాకరణం నేస్ త్మనిన ఉపనిషత్ ధర్మాస్యి సన్ మయి సన్ శాంతి శాంతి శాంతి అశరీరో వాయు అంభం విద్యుత్న విను అశరీరాేతయి అముష్మాముత్య్యోతిష్ ఆకాశ సమానూతమాపన్నాయ్యాణ అగృహ్యమాని ఆకాశాక్షతా గత సంప్రసాద అవిద్యావస్థా శరీరాత్మే ఆపన్న తూతస్మాత్కసంబంధిన ఆకాశదేశా సముత్తిష్టంది వర్షణాది ప్రయోజనాభినివృత్త శిశిరాపా సావిత్రం పరం జ్యోతి प्रकृष्ट ग्रहष्मक उपसंपद्य सात्रतापम प्राप्त वायु वायु वर्षा सूची के वायु वर्ष उ वर्ष तो बाटा वायु को వర్షం పడాలి మా మా చేలోనే పడాలి మాకెంత కావాలో అంతకే పడాలి గాలి వేయకూడదు ఏమీ వేయకూడదు లేకపోతే మేము ఆత్మహత్య చేసేసుకుంటామంటే అది ఏమీ పద్ధతి కాదు అది అలా ఉండదు వరల్డ్ అలా ఉండదు సో రైతులు అలాగా అలాగ కుదరదు వర్షం పడ్డదాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలని తీసుకోవాలి అనేదే సో వర్షము గాలి గాలి ఉంటుంది తర్వాత అది వర్షంలో భాగమే మెరుపులు కురుములు ఇవన్నీ కలిసి ఒక ఒక సిచ్యువేషన్ వాళ్ళు పుట్టు కదా ఇవి మీకు ఎలా ఈ వర్షాకాలం అయిపోయింది అయిపోయి శిశిర ఋతువు వచ్చింది శిశిర ఋతువు అంటే వర్షాకాలం తర్వాత హేమంతము హేమంతం తర్వాత శిశిరము అంటే ఆకులు రాలే కాలం అది కూడా అయిపోయింది శిశిర అపాలి అయిపోయినప్పుడు ఇంకా ఇంకా వసంత ఋతువు వచ్చేసింది వసంత ఋతువు అంటే బాగా ఎండలు బాగా ఉంటాయి రామనవమి ఆ టైం అప్పుడు సావిత్రం పరం జ్యోతిషి పరము గ్రీష్మతం ఉపసంపద్య వసంత ఋతువు వచ్చేప్పటికే సావిత్రము జ్యోతిషి అంటే సూర్యదేవుని యొక్క ప్రకాశం చాలా చాలా ఉత్కృష్టంగా ఉంటుంది ఈ లోపల గ్రీష్మ ఋతువులో కూడా ప్రవేశిస్తాం అప్పటికూడా ఆ గ్రీష్మతు సంబంధమైన సూర్యుని యొక్క తాపము దాన్ని పొందుతాయి సావిత్రం అభితాపం ప్రాప్త్యత్యర్థ పరంజ్యోతి రూప సంపర్ ఉంది ఇప్పుడు పరంజ్యోతి అంటే ఆత్మస్వరూపం దగ్గర అర్థం స్పష్టంగా తెలుసుకొని ఉంటుంది పరమాత్మ పొంది అని వీడు అజ్ఞానం చేత దేహ భావంలో ఉన్నవాడు ఈ దేహాత్మాభిమానం నుంచి పైకి లేచి పరమాత్మస్వరూపమును పొంది అని అక్కడైతే స్పష్టంగా ఇది దాదృష్టాంతకంలో సందేహం లేకుండా వాక్య రచన ఉన్నది అదే పదార్థం మళ్ళీ ఇక్కడ వాడుతున్నా పరంజ్యోతి ఉపసంపద్య దృష్టాంతంలో దృష్టాంతం ఏంటంటే ఈ నాలుగును ఈ నాలుగు ఆ సూర్యుని యొక్క తేజస్సుకుని పొందేది అని చెప్పబోతున్నారు పరంజ్యోతి ఉపసంపద్యో సూర్యుని యొక్క తీవ్రమైనటువంటి వేడిని సావిత్రం అభితాపం ప్రాప్త ఆ వేడి యొక్క డెవలప్మెంట్ చెప్పుకొచ్చారు ముందు శిశిర అపాయము శిశిరము వచ్చి అనిపోయి తర్వాత సావిత్రి సూర్యతేజస్సు బాగా గట్టి పడ అధికమవటం ప్రారంభించి ఆ తర్వాత గ్రీష్మతు యొక్క తాపాన్ని తాపం దగ్గరికి వచ్చాం ఆ క్రమంలో ఈ నాలుగు ఏమవుతాయి వాటి వాటి ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ ని కోల్పోయి ఆ సూర్య తేజస్సులో కలిసి వాయువు అంటే ఆ గాలి వర్షంతో పాటు వచ్చిన గాలి కొన్ని ఉండదు వర్షం ఉండదు మెరుపులు ఉండవు ఉరుములు ఉండవు ఇవన్నీ ఏమయ్యాయి ఆకాశం నుంచి ఆకాశంలోకి వెళితుంది వెళ్ళిపోయి ఆ సూర్య తేజస్సులో అంత క్లీనమైపోయినాయి అది దృష్టాంతం ఆదిత్యాదితాసేనా పృథద్భావమాపాదిత స్వే స్వేణ గిరోవాతేణ కిమితావం హిత్వా అభ్రమీ భూమిపత్యా విద్యుదతి సేనా జ్యోతిల్లతాది సఫల రేణ తనయుక్ నుదీ స్వేనా గర్జితాశని రూపేణ ప్రవృడాగ అభినిష్పే అదే సంగతి అంతకు ముందు అంటే ఈ నాలుగు దృష్టాంతం కొంచెం ఓపికగా అర్థం చేసుకోవాలి ఓపిక పట్టి దృష్టాంతం స్థితి చేసుకునే అప్పుడు దారింతగానికి వెళ్ళాలి దృష్టాంతంలో ఏమంటున్నారంటే ఈ వాయువు అంబ మేఘము ఇవన్నీ కూడా సహజంగా శరీరము లేనివి ఏ శరీరాభిమానము లేనివి లక్షణము లేనివి అవి శరీరము ఉన్నవిగా కనపడతాయి సో ఈ మార్పు వాటిల్లో మనకు కనపడుతుంది అదే దృష్టాంతం అదే పరిస్థితిని మళ్ళీ మనం దాక్షతాంత్రికానికి అప్లై చేసుకుంటాం దాక్షతాంతికంలో శరీరాత్మ భావంతో ఉంటాడు అదే అజ్ఞానవస్థ అప్పుడు జ్ఞానం అనే జ్ఞానం జ్ఞానము వీరికి లభించి ఆ భావం నుండి పూర్ణాత్మ స్వరూపాన్ని పొందుతాడు ఇది ఇది ఇది ప్రక్రియ దాని విధాన దృష్టాంతం ఈ దృష్టాంతం తర్లకందులుగా ఉన్నట్టు కొంచెం వ్యామోహం కలుగుతూ ఉంటుంది ఓపిక పట్టాలి ఇప్పుడు చూడండి తథోక్త అశరీరాన్ని వాయువాదీని తాం ఆకాశవాపత్త దృష్టాంత వాయువాదీన శయన రూపేణ అదృహ్యమాణి ఆకాశాఖతాన్ని గతాని సంబంధ కాని చెవాదీన తూతాన్ని ఆకాశాత్మవం ప్రాప్తీత వర్షాదిఫలనిష్త్ర్థం వాయువాదీనా ఆకాశదేశా సముత్నముక్ ఆకాంక్షద్వరే స్ఫటయతి కథమిత్యా స్వేనస్వయన రూపేణ అభినిష్న్బంధ తయోర్భ్య విద్యుత్ స్థనయత్నస్ స్వయ రూపేణ అభినిష్పత్తి ప్రకారం వివృణోతి స్మిత భావం హిట్ వాయు ఇతర ఏం చెప్తున్నారంటే వాయువు వర్షాల్ని తీసుకురావాల్సిన వాయువు కొంచెం వేగంగా వేచవలసిన వాయువు దా అది దాని యొక్క యథార్థస్వరూపం కానీ ఇప్పుడు అది ఈ ఆకాశంలో నేనమైపోయి తన యథార్థస్వరూపాన్ని కోల్పోయి ఉన్నది ఇప్పుడు వాయువు యథార్థస్వరూపాన్ని పొందింది అంటే ఎప్పుడు స్థిమిత భావాన్ని విడిచిపెట్టి స్థిమిత భావం అంటే కదలకుండా ఒక్క చెట్టు కూడా కదలత లేదు ఆకు కూడా కదంతం లేదని కంప్లైంట్ చేస్తారు తిన్నారని చెప్పిన పల్లెటూళ్ళలో ఫ్యాన్లు లేని వాళ్ళు ఆకు కూడా కదంత లేదురా బాబు అని గోల పెడతారు ఆ స్థితిలో ఉంటాడు వాయువు స్థిమిత భావము అని కదలకుండా ఆ స్థితిని విడికి పెట్టి గట్టిగా ప్రారంభిస్తే వాయువు తన యథార్థ స్వరూపాన్ని పొందేడు అని అది అది వాయువు యొక్క యథార్థస్వరూపం స్థిమిత భావం వాయువు యొక్క యథార్థస్వ రూపం కాదు అలాగే మేఘము ఆకాశంలో విలీనం అయిపోయి ఉంటుంది మేఘం ఉండదు అసలు మేఘం అనేది ఆకాశంలో ఉన్నా అంతటా వ్యాపించి అంతటా చల్లా చెందరగా ఉన్నటువంటి నీటి యాగురి ఒక చోటకి గుమిగుడితే దాన్ని మేఘము అనంట సో అంతకుముందు ఆకాశంలో లాస్ట్ ఇట్ ఈస్ లాస్ట్ ఇది వేస్ట్ స్పేస్ అటువంటి ఆ జలము నీటి యాగురి ఒక చోటకి చేపూరి అది మేఘ రూపాన్ని పొందింది అది తన యథార్థ రూపాన్ని అయిపోయింది మెరుపు అంతకు ముందు శబ్దం ఆకాశంలో విలీనం అయిపోయి ఉన్నది అది మళ్లీ ఒక ఛార్జెస్ రూపంగా వచ్చి ఈ రెండు మేఘాలు ఛార్జెస్ అవి సందర్భంలో ఆకాశంలో విలీనం అయిపోయి శబ్దము ఒక విశిష్ట రూపాన్ని తన యథార్థ రూపాన్ని పొందింది అలాగే మెరుపు కూడా అంతకుముందు ఆకాశంలో శన శక్తి రూపంగా ఎనర్జీ రూపంగా డిస్పర్స్ అయిపోయి ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఒక చోటకు వచ్చి రెండు మేఘాలు డిశ్చార్జ్ సందర్భంలో దాని యొక్క తారూపాన్ని అది పొంది సో ఈ నాలుగు కూడా ఆకాశంలో ఆయా కారణాల చేత ఆ పరిస్థితులు కలిసి రాక ఆకాశంలో విలీనమైపోయి ఉన్నవి కరెక్ట్ టైం వచ్చేప్పటికి అవన్నీ తమ తమ పార్థస్వ రూపాన్ని పొందుతున్నాయి ఇది ఎక్కడ దృష్టాంతం ఇంతకు ముందు నేను రివర్స్ లో చెప్పినట్టు ఏమన్నా అనిపించిందా నీతో ఓకే ఇప్పుడు నాకు తీసుకెట్ రాయట్ ఓకే ఎందుకంటే స్నేహ రూపేణ అధునిస్పద్యంటే అది ముఖ్యం తమ యథార్థస్వరూపంతో అవి తమను తాము ప్రకటించుకుంటున్నాయి ప్రకటమవుతున్నాయి అన్నది ముఖ్యం ఎందుకంటే అల్టిమేట్ గా అస్మాత్ శరీరాత్ సముత్ పరంజ్యోతి రూప సంపద స్వయన రూపేణ అధనిస్పద్యోటి పర్వత వాక్యం అది ఆత్మస్వరూపం దగ్గర ఆ ఆత్మ జ్ఞానాన్ని పొంది తమ యథార్థస్వరూపాన్ని పొందాడు అని దృష్టాంతం ఆ దృష్టాంతము దార్థాంతికం కుదరాలి కదా కాబట్టి ఇప్పుడు సెపరేట్ చేస్తున్నాను ఏంటంటే వాయువు అభ్రము నాలుగు ఇవి ఇవి వాటికేమీ శరీరము లేదు ఆ శరీర ఇవన్నీ అశరీరము లేదు అంత ఏమి సందేహం లేదు కానీ ఆకాశంలో తమ తమ యథార్థస్వ రూపాన్ని కోల్పోయి ఇప్పుడు అది తమ తమ యథార్థస్వ పొందాలి పొందాలంటే ఏమిటి ఉండాలి సూర్య తేజస్సు బాగా వాటికి లభించాలి ఎందుకంటే శిశిర వసంత ఋతువు గ్రీష్మ ఋతువు ఈ మూడు ఋతువుల్లోనూ ఆ సూర్యుని యొక్క తాపాన్ని విస్తారంగా పొంది ఇప్పుడు వర్షం చూడండి ఆదిత్యాధితాపేన పృథద్భావం ఆపాదిత సంత అంతకుముందు అన్నీ ఆకాశంలో కలగాపులకం అయిపోయి వివేకం లేకుండా ఉన్నాయి దేహము ఆత్మ కలగాపులకం ఉన్నట్టుగా ఆకాశంలో వివేకం లేకుండా అంటే వాయువు మేఘము అనేవి తేడాలు ఏమీ లేకుండా ఉన్నాయి కానీ సూర్య తాపనకుడైతే బాగా ఈ మూడు నాలుగు మాసాల్లో తగిలిందో అప్పుడు వాటికి చక్కటి ఆ తమ తమ యథార్థస్వరూపము లభించింది సో పృథద్భావం ఆపాదిత సంత అక్కడ పృథగ్భావం దృష్టాంతం కాదు ఒక కారణం చేత తమ యథార్థస్వరూపాన్ని కోల్పోవడము తర్వాత సూర్య తేజస్సు యొక్క అనుగ్రహం చేత తిరిగి యథార్థస్వరూపం లభించడము అది దృష్టాంతం సో స్వేన స్వేన రూపేణ రూపములను ఆ నాలుగు కూడా పొందుతున్నాయి నాలుగు దృష్టాంతాలే ఉదాహరణకి వాయువు ఉందనుకోండి స్థిమిత భావం హిత్వాత అది వాయు రూపేణ వాయువు వేసం కాలంలో కదలిక లేకుండా అసలు ఏమీ కదలికే లేదన్నట్టుగా ఇప్పుడు ఆ భావాన్ని విడిచిపెట్టేసి అంటే ఆ తమో లక్షణాన్ని విడిచిపెట్టేసి పురోవాతము అంటే తూర్పు వ్యాలి రూపంగా పురోవాతము అంటే తూర్పుగానే అది వచ్చింది అంటే మనకి వర్షం పడుతుంది అయినా పురోవాతము ఆ రూపంగా ఇప్పుడు వాయువు తన యొక్క యథార్థ రూపాన్ని పొందింది ఇంకా అభ్రమతి ఇంకా మేఘము అంతకుముందు దాని యొక్క యథార్థ రూపాన్ని కోల్పోయింది ఇప్పుడు పర్వత రూపాన్ని ఏనుగు రూపాన్ని ఆదిశబ్దం చేత పెద్ద కోటగోడ రూపాన్ని ఇటువంటి తన యొక్క దాని యొక్క యథార్థ రూపం అది మేఘం యొక్క రూపంది వాటిని పోలి ఉన్న రూపాన్ని అది పొందింది ఇక మెరుపు అంతకుముందు ఆకాశంలో అంతా కూడా కలిసిపోయి ఉన్నది ఎక్కడ మెరుపు ఎక్కడ ఉంది లేదన్నట్టుగా ఉంది కానీ ఇప్పుడు చెలించే లత పేగ రూపాన్ని తర్వాత మేఘము అంతకుముందు ఆకాశంలో కలిసిపోయింది ఇప్పుడు అది తన యొక్క గజ్జన పిడుగు ఆ రూపాలని మేఘం పొందింది ఆ అంటే పిడుకు సో ఈ విధంగా ప్రావృడాగమే ప్రావృద్ అంటే వర్షాకాలం వర్షకాలం వచ్చేప్పటికీ ఈ నాలుగు కూడా తమ తమ పొందినవి తెలిసింది కదండి ఇది దృష్టాంతం మంచిది ఇప్పుడు ద్రాష్టాంత దాష్టాంతికంలోకి వద్దాము ఏమేవాసాద రీరాత్ సముత్ పరం జ్యోతిపంపద్యూపేవా ఇదే విధంగా ఇదే విధంగా అంటే అర్థమైతే దృష్టాంతాన్ని తీసుకోవాలి వాయువు తీసుకోండి వాయువు తన యొక్క తన యొక్క యథార్థ రూపాన్ని కోల్పోయి ఆకాశంలో చలన ఆకాశంలో కలిసిపోయి కలగాపులకం అయిపోయి మిగతావాటి అన్నింటితో పాటుగా అలా ఉండిపోయిన వాయువు సూర్య తాపము చేత ఆ సమయం వచ్చేపటికి మళ్లీ పురోవాత రూపాన్ని తన యథార్థ రూపాన్ని పొందింది అదేవిధంగా ఈ జీవుడు దేహము ఇత్యాదులలో కలిసిపోయి వివేకం లేకుండా కలగాపులకం ఉంటాడు ఉన్నవారు ఆ ఆత్మ జ్ఞానము అనే అనే తేజస్సుని పొంది సూర్య తేజస్సు వంటి ఆత్మ జ్ఞానం దాన్ని పొంది తన యొక్క యథార్థస్వరూపాన్ని అంటే పరం జ్యోతి ఆ పరమాత్మస్వరూపాన్ని శుద్ధ చైతన్య స్వరూపాన్ని వీడు పొందుతాడు అయితే దాన్ని చేయాలంటే ఎలాగైతే ఆకాశంతో కలిసిపోయి ఉన్న వాయువు విడివడి తన యథార్థస్వరూపాన్ని వివేకంగా పొందిందో అదేవిధంగా ఇక్కడ కూడా వీడు దేహముతోటి అజ్ఞానం చేత కలిసి పడి ఉన్నవాడు అస్మాత్ శరీరాత్ సముత్య దేహాత్మ భావం నుండి పైకి లేచి వాడు తన యొక్క పరమాత్మ చైతన్య స్వరూపాన్ని పొందుతారు అని అది దృష్టాంత దర్శక ఆ విధంగా తన యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు వాడు సహా ఉత్తమ పురుష వాడు అవుతాడు అంటే నేను అనే దాని యొక్క యథార్థస్వ రూపాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష సో నిజానికి నీవుకి బహువచనం మీరు వాడుకి బహువచనం వారు మేముకి బహువచనం ఏమిటి మేము కానీ మనము కానీ మేము అంటే సెపరేట్ అవుతుంది మనము అంటే కలుపుకున్నట్టుంది ఇక్కడ దాంట్లో ఎంత డేంజర్ ఉన్నానో మేములో సెపరేషన్ ఉన్నాం మనములో కలుపుకోవడం ఉన్నాం మీకు వాళ్ళ ప్రథమ పురుషుల్లోనూ మధ్యమ పురుషుల్లోనూ అలాగంటే సెపరేషన్స్ లేవు ఆల్రెడీ సెపరేట్ అయ్యే ఉన్నాయి ఉత్తమ పురుష వచ్చేప్పటికీ సెపరేట్ చేస్తే ఒక ఉత్తమ పురుష సపరేట్ చేయకపోతే ఇంకో రకం ఉత్తమ వల్లండి ఇవన్నీ భాషకి సంబంధించి అందులో తెలుగులోనే సంబంధించింది సంస్కృతంలో ఇబ్బంది ఏం లేదు సంస్కృతంలో భయం అన్నది ఇంక అన్నిటికీ వయమే ఇంక ఇన్ని రకాలు ఏం లేవు మంచిది ఉత్తమ పురుష ఉత్తమ పురుషుడు వేరు పురుషోత్తముడు వేరు అని ఇంకొక అభిప్రాయం ద్వైతులు అలాగే ఉంటారు ఉత్తమ పురుషుడు అంటే ఉన్నవాళ్లలో మంచివాడు పురుషోత్తముడు అంటే మహావిష్ణువు అది అలాగా అలాగే ఇక్కడ ఉత్తమ పురుషుడే పురుషోత్తముడు యావైందండి తింజ చిత్రంలో మాత్రాను మార్పు ఇచ్చేది స ఉత్తమ పురుష స త్ర పదే తర్వాత శుద్ధము సో ఈ వాక్యమందాము ఏమేవాద అస్మా శరీరాత్ సముత్ వరం జ్యోతిరుపసంపద్య సేన రేణాభినిష్ప ఉత్తమ పురుష ఉత్తమ పురుషుడు అవ్వాలి అవ్వాలంటే ఆ జ్ఞాన ప్రకాశంలో సముత్నం చేయాలి దేని నుంచి సముత్నం అంటే దేహము నుండి సముత్నం చేయాలి దీనికి రమణ భగవాన్ దీనికి ఒక చక్కటి ప్రక్రియ పెట్టాడు ఈ ప్రాణాయామం చేసేప్పుడు ముందు గాలి తీలుస్తాడు తర్వాత కొంతసేపు గాలిని మెయింటైన్ చేస్తాడు తర్వాత గాలిని విడికి ఇది కుంభకం అంతః కుంభకం సో కొద్దిసేపు మెయింటైన్ చేయటం మెయింటైన్ చేసిన సందర్భంలో ఆయన ఏమని చెప్పారంటే గాలిని పీల్చేపుడు కోహం అనే భావంతో పేర్చుకుంటారు నేను ఎవరు పూవేమై అనే భావంతో అలా పేల్చొస్తాయి సో గాలిని పీల్సుకోహం అని పేల్చారు భావనాత్మకంగా పైకి లేవాల్సి ఉంటుంది ఎందుకంటే మనిషి యాజ్ బాడీ ఫీల్ అవుతూ ఉంటారు యాజ్ బాడీ ఇప్పుడు ఆకలి వేసిందనుకోండి సో హౌ డూ యూ ఫీల్ భోజనం చేయాలంటే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది యూ ఫీల్ యాజ్ బాడీ అవునండి దేహమే అన్నట్టుగా ఫీల్ అవుతాయి అదే ఏదో కోపం వచ్చింది అనుకోండి కోపం వచ్చినప్పుడు యూ డోంట్ ఫీల్ యాజ్ బాడీ యూ ఫీల్ యాజ్ అన్ ఇమోషన్ అయాంద ఇమోషన్ ఆ కోపం ఏదైతే ఉందో కోపానికి నాకు ఇంకా వివేకమేమి తేడా ఏమీ ఉండదు నేనే కోపము కోపమే నేను అన్నట్లుగా యాజ్ ది ఇమోషన్ ఫీల్ అవుతాయి మనిషి తన అక్కడక్కడ ఆయా సందర్భాల్లో ఆయా తాదాత్న్ని కలిగి ఉంటాయి దేహంతో తాదాత్ స్థూలదేహ తాదాప్యం దాన్ని అన్నమయోటి తాదాత్మ్యం ప్రాణమయంతో తాదాప్యం ఉంటుంది ఇప్పుడు పరిగెత్తి వాడు ఉన్నాడు అనుకోండి పరిగెత్తి వాడు పరుగు పందంలో ఉన్నవాడు వాడు వాడు ఫోకస్ అంతా కూడా ఆ బాడీలో ఉన్న ఎనర్జీ కాళ్ళల్లోకి ఫిక్స్ చేయడానికి ప్రయత్నంలో ఉంటాడు దట్ ఈస్ హీఈస్ దన్నింగ్ లెగ్స్ నథింగ్ మోర్ దాన్ దాట్ ఆ విధంగా పరుగు పందంలో ఉంటాడు అలాగే బాక్సర్ ఉన్నాడంటే ప్రాణశక్తిని చేతుల్లోకి తీసుకొచ్చి శత్రువుని అంటే ఆపోజిట్ పర్సన్ పొడగొట్టాలి ఇది అక్కడ ది పీపుల్ ది స్పోర్ట్స్ పీపుల్ ది ఫీల్ యాజ్ ది ఎనర్జీ ఆ ప్రాణశక్తి రూపంగా ది అది ప్రాణమయ కోశం తోటి పాదార్థం యాజ్ మనహ ఒక మెంటల్ ఇమోషన్ ఉంటుంది సాధారణంగా గృహస్థులు గృహస్థులు ఏదో అందరూ కూడా సామాన్య జనులు ఇమోషనల్ గా ఉంటారు అంతేతనే మన్ని మనం ఎప్పుడైతే ఇమోషనల్ పీపుల్ గా తీసుకుంటామో ఎగరవాళ్ళను కూడా మనం అదే విధంగా పరిగణినిస్తూ ఉంటాం సాధారణంగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలాగే మోస్ట్ ఆఫ్ ది టైమ్ అలాగే ఉంటారు ఇమోషనల్ పీపుల్ గా ఉంటారు సో ఏవో ఇమోషన్స్ ఉంటాయి ఆ ఇమోషన్స్ ఎండీ ఇమోషన్స్ ఏమి కాదు అదే ఇవాళ ఉండేషన్ రేపేమి ఉండదు అని అలాగే ఉండదు మీరు వివేకం చేత వివేకం ఆ సూక్ష్మ పైకి అతీతంగా మీరు ఉత్నం చేయగలిగితే ఉంది లేకపోతే లేదు ఎవో ఇమోషన్స్ వస్తూనే ప్రేమ అనే ఇమోషన్ యాంగర్ చెప్పారు ప్రేమ చెప్పచ్చు కదంటే ప్రేమనే ఇమోషన్ ఉండదు అటాచ్మెంట్ అనే ఆసక్తి రూపమైన ప్రేమ ప్రేమ అంటాడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటాడు తర్వాత హేట్ యూ అని కూడా అంటాడు కొద్ది రోజులు అయితే కాబట్టి అది అది ప్రేమ కాదీ సో అది ఇట్ ఈజ్ ఆసక్తి అటాచ్మెంట్ సో ఆ రకమైన ఒక సెంటిమెంట్ ప్రేమ అంటే ప్రేమ ఈజ్ దాంట్లో ప్రేమలో డిమాండ్స్ ఏముండదు ఎజెండా ఏమి చాలా ఫ్యూరుగా ఉంటుంది అది వేరే కాబట్టి ఆరోగ్యంగా వీ ఫీల్ వన్ విద్మో యాజ్ ఎ జివెన్ ఇమోషన్ అలా టోటల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కానీ సూక్ష్మదేహ తాదాత్మ్యము మనోమయ కోసం తోటి తాదాత్మ్యము అని అంటారు తర్వాత ఇంకొక తాదాత్మ్యం ఉంటుంది ఇవన్నీ కూడా దాని ప్రాక్టికల్ వీటన్నిటికీ అతీతంగా ఉండగలిగితే వాడు జ్ఞానం అది అభ్యాసం చేయాలి అలా అభ్యాసం చేసి చేసి ఆ జ్ఞానాన్ని మానవులు సంపాదించుకోవాల్సి విజ్ఞానమైన క్వశ్చన్ తో పాదాప ఎలా ఉంటుందంటే విజ్ఞాన రూపంగా ఫీల్ అవుతాయి ఇప్పుడు మ్యాథమెటిక్స్ పాఠం చెప్తున్నాడు సో వాట్ ఈస్ ద టైమ్ హీఈ దాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ రకమైన ఐడెంటిఫికేషన్ లో ఉండి పాఠం చెప్తాడు ఇప్పుడు తప్పు ఒప్పులో మాట చెప్పట్లేదు అంత తప్పేమీ లేదు కానీ సపోజ్ ఇంకో మ్యాథమెటిక్స్ టీచర్ కనబడ్డాడనుకోండి కంపేర్ చేసుకున్నాడు అనుకోండి అలా చేసుకుంటారు మనుషులు ఎప్పుడు కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు సంగీత విద్వాంసులు ఉన్నా అనుకోండి మామూలు సంగీతం మంచి స్పోర్ట్స్ లో ఎవరైనా ఫస్ట్ ప్రయోజనం నగ్గితే ఈ సంగీత విద్వాంసులు వారి మీద అసూయపడ్డారు కానీ సంగీతంలో విద్వాంసులైన వాడు మరొకటికి ఎవరికైనా ప్రయోజిస్తే మాత్రం అసూయపడతారు గమనించారా మీరు అది కొంతమంది ఎంత అహంకారంగా ఫీల్ అవుతారంటే లాస్ట్ ఇయర్ ఒక ఫీల్డ్ లో రాష్ట్రపతి అవార్డు ఇచ్చి ఈ ఏడాది అదే ఫీల్డ్లో మరొకడికి అవార్డు ఇస్తే వాడికి ఇవ్వకూడదున వాడికి ఇచ్చారు కాబట్టి అవార్డు నేను రిటర్న్ చేసేస్తున్నాను రిటర్న్ చేసేసారు ఒకటి అంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు అవార్డు ఇస్తే మాకే ఇవ్వాలి వాడికి ఇవ్వకూడదు సో దే ఫీల్ హ్యాస్ ది ఇంటలెక్ట్ ముఖ్యంగా పండితుల్లో ఈ లక్షణం కనబడుతుంది ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా వేద స్వభావంతో ఘనపాఠీలు క్రమపాఠీలకి స్వస్తి సన్మానం చేస్తున్నారు క్రమపాఠీల ఘనపాఠీలలో ఇద్దరు ముగ్గురు విడిచిపెట్టేసి మరిచిపోయి క్రమపాఠికి ముందు ఇచ్చారు సత్కారం ఇచ్చే ఘనపాఠీలు వచ్చారు హౌదండి డూ నేనేమో క్రమ అయిన తర్వాత ఘన చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉండగా మీరు మమ్మల్ని విడిచిపెట్టి క్రమపాఠి సత్కారం ఇలా చేస్తారు అని క్వశ్చన్ చేస్తే ఆయన క్షమించిన పొరపాటు అయింది రెండు దయచేయండి మీరున్నారని అనుకోలేదంటే ఆ సరే అక్కడ వారు వచ్చి తీసుకుంటారు సో హౌ హౌ దిల్స్ యాజ్ ది ఇంటలెక్ట్ ఫీల్ అవుతారు ఆ టైం సో ఆ తర్వాత అది విజ్ఞానమయ్య ఆ తర్వాత ఆనందమయ్య భోక్తృత్వం నాకు కోరుకుంది ఆ కోరిక ఉంది ఆ విధంగా ఇన్ని రకాలుగా మనిషి తాదాత్ ఫీల్ అవుతారు ఈ ఫీలింగ్స్ అతీతంగా అన్నిటికీ అతీతంగా ఉండగలిగిన వాడి గురించి ఇక్కడ మాట్లాడతాను సముదా వీటన్నింటికే అతీతంగా ఉత్నం చేయగలగా ఇది వెరీ ఇంపార్టెంట్ మహాత్ములు ఒక టిక్ చెప్పారు ఏంటంటే ఎవరైనా దేహానికి అన్ని అపకారం చేశాడు ఇప్పుడు మనం వాడి మీద దేహానికి అపకారం చేయడం మీద పడి కొడు కాదు ఏదో భోజనం పెట్టాల్సి ఉంటాం ఇలా పెట్టకపోవడం ఆ రకంగా దేహానికి కొంత ఇబ్బందిని కలిగించారు అనుకోండి అయితే పోనీ వెళ్తూ ఉంటే ఏదో రాయో ఏదో చెప్తే అది వచ్చి ఏదో అలా ఉన్నాం అప్పుడు మనం వారి మీద కోప్పడతాం అది కోప్పడితే సంసారం అవుతాడు పాయింట్ కాదు సంసారంలో భాగంగా ఉంటాడు కానీ దేహానికి అపకారం చేసినప్పుడు సో వాడు దేహాభిమానానికి అతీతంగా ఉండమని సందేశాన్ని ఇస్తున్నాడు అని ఓహో అజా వీడు వీడు ఈ విధంగా చెప్పేటంటే వాడు చేసిన దాంట్లో దోషం నాకు ఎప్పుడు కనపడుతుంది దేహాసమానం గడవాడిని అయినప్పుడే కనపడుతుంది అప్పుడు వాడు మనకు నాకు ఏమైనా సందేశం ఇస్తున్నాడంటే దేహాసమానానికి అతీతంగా ఉండు అని చెప్తున్నాడు అలా స్వీకరించాలి క్రైస్త అలా స్వీకరించాలి అది అలాగే మనస్సుకి మనస్సుకి హాని కలిగేట్లాగా హాని అంటే దెబ్బ తగిలేట్లాగా అంటే గాయం తగిలేట్లాంటి అంటే అవమానం చేయడం అంటే మనస్సుకి అవమానం గాయం తగలడం అంటే అవమానం చేయడం ఎదరో అవమానం చేస్తున్నాడు అనుకోండి అవమానం చేస్తుంటే వీడు మన మనస్సుకి అతీతంగా ఉండమని నాకు సందేశాన్ని ఇస్తున్నాడు అని చూడవాలి ఎవడైనా మిస్బిహేవ్ చేశాడు అనుకోండి మిస్బిహేవ్ చేస్తే ఏమొస్తుంది మనస్సులో కోపం వస్తుంది కోపం వస్తే సంసారం ఆ కోపం రాబోతుండగా ఓహో వీడు మనస్సుకి అతీతంగా ఉండమని మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు లేకపోతే సందేశాన్ని ఇస్తున్నాడు మీరు అనుకున్నారనుకోండి అలా తీసి స్వీకరించారనుకోండి అభ్యాసం చేత అప్పుడు మీరు మనస్సుకి అతీతంగా సముత్నం చేసినట్టు అర్థం దాంతో మీకు ఎవరి మీరు కోపం కానీ పాపం కానీ వచ్చేందుకు అవకాశం ఉంది అలాగే ఎవరైనా పండితుడు కనపడ్డాడు మీ కోపకు చెందిన పండితుడు కనపడితే వారితో కంపేర్ చేసుకోకూడదు కనపడడం అంటే ఎదుర్కొన్నా కనపడకూడదు ఎక్కడో ఉండవచ్చు కంపేర్ చేసుకోకూడదు కంపేర్ చేయటం అన్నది దోషం కంపేర్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఉన్నదాని విలువ మనకు తెలియకుండా పోతుంది మీరు జేబులో వంద రూపాయలు ఉన్నాయనుకోండి మీరు టిఫిన్ కాఫీ తినాలనుకున్నారనుకోండి సపోజ్ టిఫిన్ కాఫీ తినాలి టిఫిన్ కాఫీ తినాలంటే మీరు ఫస్ట్ క్లాస్ హోటల్కి వెళ్ళి టిఫిన్ కాఫీ తాగి వంద రూపాయలు కాగితం వాడికి వాడు మళ్ళీ యాభై రూపాయలు మీకు వాపస్ అంత శక్తి రూపాయలు కాగితానుకోండి మీరు ఈ వంద రూపాయల జేబులో ఉండగా లక్ష రూపాయల జేబులో ఉన్న వాడిని చూసి కంపేర్ చేస్తున్నారనుకోండి అప్పుడేమవుతుందో తెలుసుకున్నాండి మీకున్న ఆనందము శక్తి అంతా కూడా నీరు గారిపోతుంది ఈ వంద రూపాయలు జేబులో ఉండి కూడా లేనట్టు అయిపోతుంది మీరు హోటల్కి వెళ్ళే తినలేరు నా నోట్లో ఏమి తినే ఉత్సాహం లేకుండా అయిపోతుంది సో ఆ రూపాయల వల్ల మీకు కలిగే లాభం ఏదైతే ఉందో అది కోల్పోవటము వాటి వేపున జేబులో ఉన్నది మనకి ఎలాగూ రాదు మనస్సులో దుఃఖం మిగలటము ఇది కంపారిజన్లో వచ్చినటువంటి పెద్ద దోషం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు సాధారణంగా మనుషులు కంపేర్ చేసుకుంటూ ఉంటారు కంపేర్ చేసుకుని పరుగులు తీసుకుంటారు అమెరికాలో ఇది నేను చాలా చూశాను ముఖ్యంగా అమెరికాలో ఇళ్ల పిచ్చి ఇల్లు ఇల్లు సైజు పిచ్చి ఉంటుంది కంపేర్ చేసుకుంటారు వన్ రూమ్ వన్ బెడ్రూమ్ దాంట్లో లేకపోతే కండో మోనియం అనేదో అంటారు కండో మినియం అనేదో ఉంటారు అంటే ఒక బిల్డింగ్ లో నాలుగు వాటాలు ఫ్లాట్ ఫ్లాట్ సంథింగ్ లైక్ ఫ్లాట్ సంథింగ్ లైక్ దాట్ దాంతో మకాన్ చేస్తూ ఉంటారు అది కొంచెం మామూలుగానే ఇండియాలో చూసుకుంటే అవి విశాలంగానే ఉంటాయి ఇండియన్ స్టాండర్డ్స్ అద్భుతంగా ఉంటారు కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు కానీ ఇండిపెండెంట్ ఫ్లాట్ లో ప్లాట్లో ఓ ఎకన స్థానంలో ముందు వెనక బోల్డ్ ఖాళీ స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది దాంట్లో వీడు కొలి మకాలు చేస్తూ ఉంటాడు వాటితో కంపేర్ చేసుకుంటారు కంపేర్ చేసుకుంటే న్యూయార్క్ లో ఉంటున్నాడు అమెరికాలో ఉంటున్నాడు న్యూ జెర్సీలో స్టేట్ లో ఉంటున్నాడు సుఖంగా ఒక ఫ్లాట్ లో ఉంటున్న వాడు తన సుఖాన్ని అంతని కోల్పోయి దుఃఖంతో బతుకుతూ ఉంటాడు ఈ కంపారిజన్ కారణంగా దానితోటి వాడి మనస్సులో ఆ కంపారిజన్ ఉండిపోతుంది ఒకప్పుడు భార్య సపోర్ట్ చేస్తుంది దానికి ఆ కంపారిజన్ కూడా ట్రై చేయి ఏమైనా ప్రమోషన్ ఏమైనా వస్తుందేమో చూడు ఏమైనా లోన్ ఇస్తాడేమో చూడు అని ఆవిడ కూడా సపోర్ట్ చేస్తుంది వీడి కంపారిజన్ కంపారిజన్ వద్దాయి మనం హాయిగా ఉన్నాం ఇలాగే ఉందాం అని అందాలి అంటే పుణ్యాత్మురాలే అలా అనేవాళ్ళు కూడా ఉంటారు జనరల్ గా ఈ వాతావరణంలో వాళ్ళందరూ వాళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఏదైనా లోనర్ ఏదైనా చూడు వాళ్ళు చూడు ఎలా ఉన్నారనో పార్టీలో కలిసాం కదా పార్టీలో కలుస్తూ ఉంటారు పార్టీలో కలిసిన దానికి ఉపకారం ఏంటంటే ఇది అంత యూస్లెస్ ఎఫర్ట్ అదేదానికి ఒక పార్టీకి వెళ్దాం ఎనీవే వాడు ఏం చేస్తాడంటే మార్పు అప్లై చేయడం ప్రారంభిస్తాడు వాళ్ళు అక్కడ ఈ డీలర్స్ ఉంటారు మీరు ని అక్కడ లోన్ తీసుకోండి లోన్ తీసుకోండి మేము మీకు అప్పు ఇస్తాం అప్పు తీసుకోండి అప్పు ఇస్తాం అప్పు తీసుకోండి అని వెంటబడి వాళ్ళు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు హండ్రెడ్ సఫ్ ద నా వెంట పడుతూ ఉంటారండి అప్పు తీసుకోండి అప్పుడు తీసుకోండి అప్పుడు తీసుకోండి రోజు లెటర్ వస్తుంది అప్పు తీసుకోమని ఇంటర్నెట్ లో వస్తాం అప్పు తీసుకోండి మనకి మాట లోన్ శాంక్షన్ రెడీ టెడ్ విల్ హావ్ బ్యాడ్ క్రెడిట్ అంటే అక్కడ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది అంటే తీసుకున్న అప్పులు ఎలా తీరుస్తాడు కరెక్ట్ గా తీరుస్తా తీర్చడానికి క్రెడిట్ రేటింగ్ పెడతారు ఇంతకు ముందు వీళ్ళు మూడు నాలుగు అప్పులు తీసుకుని సరిగ్గా తీర్చకపోతే వీటి రేటింగ్ అంతా బ్యాడ్ రేటింగ్ లో పడిపోతుంది అంతా రికార్డు అయి ఉంటుంది ఇది తుమ్మితే ఒక తొమ్మిది తొమ్మిది ఏడు వరకు కంప్యూటర్ రికార్డు సో సో మీకు బ్యాడ్ క్రెడిట్ ఉంటే బ్యాంకులు వాళ్ళ అప్పు Who kind of stuff, do you have bad credits? Uh, yes. Okay, I will give you loan. And Diてc.com had done. Diてc.com would bad credits 你がとら, Loanして Last cosa Seems like that brokerageという。And then I said, CNB, bad credits, which one's approved to offer you? And that the barat issu atmaritama, why would you he loan? Evenly they want me, someone who attached to the원 love you know, without agreeing. So they don't have loan with whatever you have. ఇంట్లో సొంతిల్ అంటాడు అది వీడి సొంతిల్లు కాదు అది మార్పుగేజ్ హోమ్ ఆ మార్పు కేజీ ఎప్పుడు ఫినిష్ అవుతుంది తెలిసిన ఇయర్స్ మార్చు కేజ్ వీడు బ్రతికుండగా మార్చు కేజీలో ఉంటుంది అది వీడి శ్మశానానికి వెళ్లే ముందు మార్చు కేజీ వాడు వచ్చి నా డబ్బులు కట్టి శ్మశానానికి వెళ్లమని ఇట్ ఈస్ లైక్ దాట్ థర్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మార్పు కేజీ మిలియన్ డాలర్ అరే మార్పులు కాదు వీడు అదాంట్లో చేరతుంది ఇది భోక్ పురో ఆ కంపారిజన్ తెలుసుకోవటము అహం భోక్త దాంట్లో ఆనందం ఉంది అని భ్రమ కంపారిజన్ వల్ల వస్తుంది అటువంటి ఆసక్తి భోక్తృత్వ భావనకు అతీతంగా లేదు విధంగా వీటన్నిటికీ అతీతంగా కొంతమంది అంటారు వీటి అన్నిటికీ అతీతంగా ఎంజాయ్ చేసేది ఏముండదు ఏముండదు ఇంకా ఇంకా ఏముండదు సంసారం ఉండదు భోగం ఉండదు ఏముండదు లైఫ్ ఉండదు అకాంప్లిష్మెంట్ ఉండదు ఇలా మాట్లాడతారు అలా మాట్లాడేది ఇంటి అర్థం ఇంకా తెలుస్తుందండి వారు వేదాంత క్లాస్ లో కూర్చునే బేసిక్ క్వాలిఫికేషన్ లేదు వాడని అర్థం ఎందుకంటే వేదాంతం మన సంసారాన్ని సపోర్ట్ చేయడానికి లేదండి వేదాంతం అంటే నివృత్తి ప్రధానమైన శాస్త్రం ఇది ఇప్పుడు మీరు హెల్త్ క్లాస్ లో కూర్చున్నారనుకోండి హెల్త్ క్లాస్ లో కూర్చునే పైదానికి ఎక్సర్సైజ్ చేయాలని అలా పరిసంగిస్తుంటే ఏంటంటే ఇది పడుకోవడం లేదా రాత్రి మేము పార్టీకి వెళ్ళి పడుకుంటాం రాత్రి ఒంటి గంట అవుతుంది ఫైవ్ ఇలాంటి పాఠాలు చెప్తే ఎలా కుది వాడు ఏమవుతాడు ఆ పాఠం చెప్పేవాడు ఎలా సో దట్ ఈస్ ది బేసిక్స్ ఆఫ్ ది లెటన్ ఆ పాఠం అలాగే ఉంటుంది వీడికి ఇష్టంగా అంటే వీరు పోవాలి సో ఈ విధంగా సముత్య ఈ సముత్నాన్ని వీడికి చేయాల్సి ఉంటుంది సముత్నాన్ని చేస్తే పరం జ్యోతి రూపసంపదిగా ఆత్మరూపుడు అయిపోతాడు అక్కడికి అక్కడే అప్ రూపుడు అయిపోతాడు అప్పుడు వాడు యథార్థస్వరూపము ముందుకు వస్తుంది దీని మీద భాష్యకారులు చూద్దాం యథాయం వృష్టాంత వాగ్వాదీనా ఆకాశాది సామ్యగమన అవిద్యగా మ్యమాపన్న ఇప్పుడు దృష్టాంతం నేను సెటరైట్ చేసిన పద్ధతిలో కుదిరింది ఆ దృష్టాంతంలో వాయువు తన పురోవాత రూపాన్ని అంటే తూర్పుగాలి రూపాన్ని దాని యథార్థ రూపం అది అలా తీసుకోండి తన తూర్పుగాలి రూపాన్ని విడిచిపెట్టి ఆకాశంలో వివేకం లేకుండా కలిసిపోయింది సూర్య తేజస్సు యొక్క ప్రభావం సూర్య తేజస్సు ఈ వాయువుకి తగిలి తగిలి తగిలి మూడు ఋతువులు చెప్పారు శిష్య వసంత గ్రీష్మ ఋతువులలో సూర్య తేజస్ కు తగిలింది అంటే అది సాధన యొక్క ప్రోగ్రెస్ ను సూచించే రకంగా చెప్పారు శిషిల్లో వేదో మోస్తరుంటుంది వసంతంలో ఇంకా తిరుగుతుంది గ్రీష్మంలో మరియు పెరుగుతుంది అప్పుడు గ్రీష్మం అంటే గ్రీష్మంలోనే ప్రారంభం అయిపోతుంది ఇది వర్షం అషాధ్య ప్రథమ దివసే అన్నాడు కాళిదాస మహాకే అషాఢ మాసం గ్రీష్మంలోనే ఉంటుంది జ్యేష్ఠ అషాధాలు గ్రీష్మం ఎప్పుడు కూడా ఋతు ధర్మాలు కొంచెం ముందు వస్తాయి దట్ ఈస్ ది దట్ ఈస్ ది స్క్రీన్ తర్వాత ఋతు ధర్మాలకు ఢిల్లీలో మాన్సూన్ కినో కేరళలో మాన్సూన్ కి తేడా లేదు పదిహేను రోజులు తేడా ఉండదు ఇక్కడ వచ్చిన మాన్సూన్ అక్కడికి వెళ్ళేది పదిహేను రోజులు అవుతుంది ఎనీవే సో ఈ విధంగా ఈ ఈ గ్రీష్మ ఇదే ఆత్మజ్ఞానము అని అర్థం సూర్య తేజస్సు లాంటిది ఆత్మజ్ఞానం అది చాలా పవర్ఫుల్ నాలెడ్జ్ వేదాంత ఇస్ అ వెరీ పవర్ఫుల్ నాలెడ్జ్ వేదాంతంలో ఉన్నది ఏంటంటే మన యొక్క బిలీఫ్ సిస్టమ్ ని అది స్టేర్ చేయండి మనకున్న బిలీఫ్ సిస్టమ్స్ ఎవో ఉంటాయి ఏవో కొన్ని విశ్వాసాలు కొన్ని ధోరణులు నేను ఇలాంటి వాడిని నేను ఈ కులం వాడిని అనుకుంటూ వీడు బతుకుతూ ఉంటాడు ఆ సిస్టమ్స్ అన్ని వేటిని వేదాంతం స్టేర్ చేయండి తర్వాత కొన్ని ఐడియలాజికల్ కమిట్మెంట్స్ తో ఉంటారు వాటిని కూడా వేదాంతం స్కేర్ చేయదు అలాంటి కమిట్మెంట్స్ వేదాంతం స్కేర్ చేయదు వేదాంతం లక్షణం అది సూర్య తేజస్సు లేదు జరుగుతుంది కాబట్టి దాని ప్రభావం చేత వీరు సమస్థానం చేస్తారు సమత్నం చేయకముందు స్థితి ఏంటి వాయువుకి ఆకాశంతో వివేకం లేకుండా కలిసిపోయింది ఈ సూర్య తేజస్సు కారణంగా వాయువు పురోవాత రూపాన్ని పొందింది మేఘము ఆకాశంలో అంతటా చల్లా చెదరిగా కలిసిపోయింది సూర్యు మేఘము అంటే నీటి వ్యాధి ఈ సూర్య తాపానికి అది ఒక విశిష్టమైన మేఘ రూపాన్ని పొందింది అది దట్ ఈస్ ది ఇప్పుడు చూడండి యథాగం దృష్టాంత ఈ దృష్టాంతం ఎలాగో అలాగ దృష్టాంతం వాయువో మొదలైనవి ఆకాశంతో కలిసిపోయి ఆకాశాది సామ్యతమనవట ఆకాశంతో కలిసిపోయింది పరస్పరం కూడా కలిసిపోయి వివేకం లేకుండా కలిసిపోయింది కలిసిపోయి వాటి వాటి రూపాన్ని అవి పొందలేకుండా ఉండిపోయాయి అదేవిధంగా అజ్ఞానం చేత వీడు సంసారావస్థలో ఉన్నాడు ఉంది శరీర సామ్యాన్ని పొందారు సామ్యం అంటే సమభావం శరీరం ఐఎమ్ సేమ్ యాస్ ది బాడీ సేమ్నెస్ సామ్య ది సేమ్ విత్ ది బాడీ సేమ్నెస్ విత్ ది బాడీ అంటే నేను అర్థం ఏంటో అహం మనుష్య అది ప్రథమ మొట్టమొదటి అభ్యాసంలో దాన్ని వేశారు అహం మనుష్య అంటే పశుపక్ష్యాదుల కంటే నేను భిన్నంగా ఉంటాను అని ఎంతసేపు కూడా మీరు దేహ సామ్యాన్ని ఎప్పుడైతే పొందుతారో ఈ సెపరేట్ యూ వర్సన్ ఫ్రమ్ ది హోల్ పశుపక్ష్యాది ప్రాణుల కంటే నేను భిన్నంగా ఉంటాను అహం బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులు కాని మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో నేను భిన్నంగా ఉంటాను అండ్ డక్స్ మ్యాన్ డచ్ పీపుల్ కాని వాళ్ళు ఎవరైతే ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరికంటే నేను భిన్నంగా ఉంటాను అని ఈ విధంగా వీడు శరీర సామ్యాన్ని ఎప్పుడైతే పొందేసాడో ఆ పూర్ణ ఆత్మతత్వం నుంచి సెపరేట్ అయిపోతాడు దానికి దూరం అయిపోతారు దీన్ని సంసారావస్థ అని అంటారు ఆ సంసారావస్థలో ఉన్నాడు ఈ సంసారావస్థలో ఉన్న మనిషిని అంటే సామ్యాన్ని పొందిన వాడిని శంకర్లు వర్ణిస్తున్నారు శంకర్లు వర్ణిస్తే ఆయన మోమాటం లేకుండా వర్ణిస్తారు నేను మొహమాట పడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఆయన మొహమాట పడరా వీడి అజ్ఞానావస్థని వర్ణిస్తున్నాడు అహమముష్యుత్ర జీర్ణి ప్రకారం అది వీడి అజ్ఞానావస్థలా ఉంది హిస్టారిక్ సెల్ఫ్ అని అంటారు అహమముష్య పుత్ర ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే ఆయన ఓ మహాత్మను చెప్తుంటే చాలా బాగా చెప్పారన్న అసారాంబాబు చెప్తుంటే అన్న చాలా బాగా చెప్పారండి తిని ఆయన ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు భర్తగా ఉండు దేనికోసం భర్తృత్వాన్ని నేను భర్తను అనే ఒక స్టేటస్ని తాను నెట్టి మీద వేసుకోవడం కోసం కాదు నేను నేను ఆత్మస్వరూపంలో ఆ స్టేటస్ లేవు ఉండవు నేను భర్తగా ఉండాలా అసలు భర్తగా ఉండు ఉండి భార్యకి సేవ నువ్వు భార్యగా ఉండి భర్తకి సేవ ఇతరులకి ఉపకరించడం కోసం తన కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం అట్ ది లెవెల్ ఆఫ్ యాక్షన్ ఆ స్టేటస్కి ఒక మర్యాద ఇచ్చి నువ్వు ఆ స్టేటస్ ని కాపాడు అంటే అంటే కాని ఆ స్టేటస్ బాగా మెదటికెత్తించేసుకుని దాన్ని ఒక ఇమేజ్ కింద తయారు చేసుకోవద్దు మనిషికి ఒక ఇమేజ్ ఫార్మ్ అయిపోతుంది తన గురించి ఒక ఇమేజ్ ఫారం అయిపోతుంది ఇతర వ్యక్తి గురించి కూడా ఒక ఇమేజ్ ఫారం అయిపోతుంది ఆ ఇమేజ్ ఫార్మేషన్ కాకూడదు ఇప్పుడు భార్య ఉందనుకోండి లేదా భర్త ఉన్నాడు అనుకోండి భర్త భార్యకి ఆమెకు కావలసిన రక్షణ ప్రేమ అవన్నీ అందివ్వాలి అది డ్యూటీ ఎస్ ఏ హస్బెండ్ కానీ వీడి ఇమేజ్ ఫారం చేసేసుకుంటాడు ఇమేజ్ ఎలా ఫారం అవుతుంది ఐఎమ్ ది హస్బెండ్ నేను భర్తను అనే ఇమేజ్ ఫారం అయిపోతుంది వీడింకా ఆ అమ్మాయికి అపరానికి రావడానికి ముందే వీడికి ఇమేజ్ ఫారం అయి తర్వాత సొసైటీ అండ్ కల్చర్ ఇవి ఆ ఇమేజ్ ను బాగా బలం చేస్తాయి అసలు ముందు అసలు ఆ ఇమేజ్ కి జన్మనిచ్చిన వల్లే సొసైటీ అండ్ కల్చర్ కలిసి ఒక ఇమేజ్ కి జన్మనిస్తాయి ఆ ఇమేజ్ వీడు నా మైండ్ అంటాడు కానీ వీడి మైండ్ లో ఉన్నదంతా కూడా నేను మొన్న పాఠంలో చెప్తాను వీడి మైండ్ లో ఉన్న భావజాలం అంతా కూడా దాంట్లో ఏది వీడిది కాదు అంతా కూడా సొసైటీ పెట్టినటువంటి భావజాలమే ఇంకైతే మైండ్ ఇస్ ది వెస్ట్ బ్యాక్స్పెక్ట్ ఆఫ్ ది సొసైటీ సొసైటీ దాని సొసైటీ చాలా గట్టిగా ఇంప్రెస్ చేస్తాయి ఇప్పుడు పదహారేళ్ల పిల్లాడు ఉన్నాడు అనుకోండి పదహారేళ్లు పొంది ఇంకా వయస్సు బాగా వచ్చింది పదేళ్ల పోరాటం ఉన్నాడు అనుకోండి ఎనిమిదేళ్ళు పదేళ్ళు చిన్న పిల్లలు లేకపోతే అబ్బాయి ఉంటాడు వీటికి నేను అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించి ముందుకు వచ్చేసి మంచి ఉద్యోగం సంపాదించి నేను బాగా డబ్బు సంపాదించాలి అనే ఆ సంస్కారం ఎనిమిదో ఏటో పది ఇంకో చేసింది ఎవరు సొసైటీని ఈరోజు మీరు సొసైటీలో చూస్తే వాళ్ళ పిల్లలు ఎనిమిదేళ్ల పదేళ్ల పిల్లలు వాడిని అడుగుతాడు ఈ టీవీ నైన్ వాడు అడుగుతాడు వాట్ ఈ బికమ్ అంటే ఐ వాంట్ బికమ్ ఐఐటి స్టూడెంట్ ఐఐటి స్టూడెంట్ అవ్వాలంటే ఏదన్నమాట వీడు ఇంకొక లక్ష మంది వీడు ముందు ముందు ఉండాలి అప్పుడే ఐఐటి స్టూడెంట్ అవుతాడు అది సొసైటీ వాడి మీద ఇంకోటి అది ఒక గొప్ప వాల్యూ కన్నా అందరూ అనుకుంటారు అది గొప్ప వాల్యూ కాదు అది అది ఆ మీద ఒక భయంకరమైన బరువు వాడి తర్వాత ఐఐకే ఐతే ఏం చేస్తావు ఇంజనీర్ అవుతాను లేకపోతే డాక్టర్ అవుతాను అంటే ఏంటన్నమాట ఐ విల్ బి వన్ ఆఫ్ మ్యాన్షిప్ అంట మిగతా వాళ్ళందరికంటే కూడా ఒక్కడుగు నేను ముందుకుంటాను ఇది స్పర్ధ కాంపిటీషన్ ఇది మంచిదా చెడ్డదా అంటే ఆధునిక సొసైటీ వాల్యూ సిస్టమ్ ఎలా ఉందంటే ఇది చాలా మంచిది అన్నట్టుగా ఉంది కానీ ఇంత చెడ్డది ఏదన్నట్లేదు కాబట్టి సో బాంబే గురించి ఒక మహాకథ అన్నాడు బాంబే ది విక్తి ఆఫ్ ఫోన్ ప్రాబ్స్ అన్నాడు బాంబే అలా తయారీ అండి నడవడానికి చూడలేదు కూర్చోడానికి చూడలేదు నిలబడ్డానికి చూడట్లేదు ఏడు నిమిషాలకోసారి ఒక రైలు నడిచి పూర్వం ఏడు నిమిషాలకోసారి నడిస్తే పెట్టిగా ఎక్కొచ్చు దిగొచ్చు ఖాళీగా మోస్తరుగా ఖాళీగా ఉండేది ఇప్పుడు మూడు నిమిషాలకో రైలు నడుస్తుంది ఇప్పుడు అడుగు పెట్టడానికి చూడలేదు ఇప్పుడు ఏడు నిమిషాలకు ఒక ఫ్రీక్వెన్సీ నుంచి మూడు నిమిషాల ఫ్రీక్వెన్సీకి పెంచారు అంటే మీకు అంతకుముందు కంటే ఖాళీ ఎక్కువ ఉండాలి కదా కానీ ఇది అపోజిట్ హ్యాప్ సో ఇది ప్రోగ్రెస్ విజిట్ హెల్ప్ ఎనీబడీ నో సో ఎదురుబడి మీ గెటింగ్ వ్యక్తిమైటి బైటిస్ ప్రోగ్రెస్ సో బాంబే ఇది విక్తిమ ఫిక్స్ సోన్ ప్రోగ్రెస్ ఒకప్పుడు బాంబేలో వర్షాలు పడితే పీపుల్ యూస్ టు ఎంజాయ్ ద సిచ్యువేషన్ ఫిల్ రెయిన్స్ ఉంటాయి బాంబేలో బట్ నేనే ఎరుగుతున్నాను బాంబే వాడు ఎవ్వరూ రెయిన్ గురించి కంప్లైంట్ చేయదు ఎందుకంటే ది ఎంటైర్ సివిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సొసైటీ దే ఆర్ వేర్ టు ఫేస్ హెవీ మాన్స్ టూమ్ దే ఆర్ వెల్ ప్రిపేర్ ఇప్పుడు దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ టచ్ర్ వెరీ అన్హాపీ అండ్ దోంట్ హౌ టు హ్యాండిల్ ది రెయి సీజన్ ఎందుకంటే బాగా ప్రోగ్రెస్ అయింది బాంబే హైదరాబాద్ కూడా అదే అదే మార్గంలో నడుస్తాం కాబట్టి మనం ప్రోగ్రెస్ అని ఏదైతే అనుకుంటున్నామో ఇట్ ఈ ఇట్ విక్టిమైజెస్ పీపుల్ గ్రూప్స్ అండ్ సొసైటీస్ నాట్ నెసెసరీ గుడ్ థింగ్ ఇండివిజువల్ లెవెల్లో వాడు కాంపిటీషన్ చిన్న పది నుంచి పెట్టుకుని వాడు ఆ తయారైపోతాడు భోక్తంగా తయారవుతాడు వీడు భవిష్యత్తులో వీడి వల్ల సొసైటీకి ఏమో ఉపకారం ఉండదు కుటుంబానికి కూడా ఉపకారం ఉండదు వాడికి వాడికి కూడా ఉపకారం ఉండదు వాడు బీపీ పేషెంట్ అయిపోతుంటాడు ఇంక వాడి ఇంకెవరికి ఉపకారం చేస్తుంది నలభై ఏళ్ళు వచ్చేపటికి సెట్స్ ఆఫ్ డిసీజ్ టాబ్లెట్స్ నింగుతూ ఉంటాడు ఇంక వాడే ఉపకారం చేస్తాడు ఎవరికి ఉపకారం చేస్తాడు కాబట్టి సో దిస్ ఈస్ హౌ వి క్రియేట్ ఇవ్ ఇమేజ్ అబౌట్ అవరు సార్ ఆ ఇమేజ్ తో బతుకుతూ ఉంటాడు సార్ హిస్టారికాల్స్ అండ్ ఫాల్ ఇట్ ఈ రాంగ్ అహం అమస్య పుత్ర నేను ఫలానావారి పుత్రుణ్ణి అది ఆయన ప్రతిసే చేస్తున్నారు ఫలానావారి పుత్రుణ్ణి అంటే అది జ్ఞానం అంటారు లేదు ఆయన అంటే తండ్రికి కొడుకుగా తండ్రికి చేయాల్సిన సేవ జనం చేయాలి నేను కొడుకుని నేను ఫలానా వారి కొడుకునంటే వీడు ఎక్కడికి తీసుకుపోతాడో తెలుసు అండి ద సింగిల్ పాయింట్ బైండ్స్ హిం సో మచ్ ఎంత బయన్స్ చేస్తుందంటే వీడు వీడు గోత్రం ఉంటుంది వంశం ఉంటుంది కులం ఉంటుంది వర్గం ఉంటుంది అవన్నీ ఇన్హిరిట్ చేసేస్తాడు ఫలానా వాళ్ళ పుత్రుని అనడం ద్వారా అవన్నీ ఇన్హిరిట్ చేసి ఆ వెయిట్ కింద వీడు నలిగిపోతాం తన సంతానానికి ఆ వెయిల్ని ట్రాన్స్ఫర్ చేసేసి వీడు చచ్చిపోతాడు ఎవరిని వీడు ఫ్రీగా ఉండడు ఇంకొక ఫ్రీగా ఉండని వాడు దట్ ఈస్ టీ సిస్టమ్ అహమంశ పుత్ర అంటే అదే అర్థం చెప్పాను కదా మీకు ఒక అకరం ఫస్ట్ ఫస్ట్ క్లాస్ లో ప్రసాద్ అయ్యేసి అక్కడ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నన్ను ఒక ఆయన అడిగారు వేరీ యూనివర్స్ బి వెరీ హ్యాపీ స్వామి అంటే వాయి అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ వాడికి వచ్చింది అది నేను అమ్మ ఇప్పుడు అనుకోలేదు నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాడిని అనుకోలేదు ఈస్ట్ గోదావరి డిస్టిక్ వెళ్తాను అక్కడ నాకేమైనా పనులు ఉంటే పూర్తి చేసుకు వస్తాను అటువంటి బాధ్యతలు ఏమైనా ఉంటే కూడా చేస్తాను అక్కడ ఉండే వ్యక్తులు మనకి మిత్రులు ఉంటే వాళ్ళతో స్నేహంగా ఇవన్నీ చేస్తాం కానీ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అని అంటారు దాంట్లో నన్ను నేను బంధించి ముల్క్ ముల్క్ అంటే ఆ ప్రాంతంగా అంటే వన్ హూ బిలాంగ్స్ టు దూల్క్ ఐ నంబర్ థాట్ లైక్ దాట్ ఐ కాంగ్ టు దైర్ హ్యూమానిటీ అని ఆపరేషన్ లో ఉంటుంటే ఇప్పుడు రివర్స్ గేర్ లో మళ్ళీ అదే తడ చేస్తాం బట్ పీపుల్ ఫీల్ లైక్ ఫీల్ అవుతారు మహామస్క్య పుత్ర నీ గోత్రం ఏంటంటే అని అడుగుతారు ఎప్పుడైనా మీరు గమనించారా ఆ గోత్రంలో కూడా కావస్తుంది మాది వాధువుల సగోత్రం అని నీకు చాలా గర్వంగా చెప్తాను మాది భారద్వాజ సగోత్రం అని ఇంకొకటి గర్వంగా చెప్తాను ఆ వధువుల మహర్షిని వాడు చూసించలేదు మహర్షిని వీడు చూసించలేదు పేర్లు పట్టుకుని అన్ని నేమ్స్ దే ఆర్ ఆల్ నేమ్స్ హరిత మహర్షి వాధువుల మహర్షి భరద్వాజ మహర్షి విశ్వామిత్ర మహర్షి ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ నేమ్స్ అండ్ సెట్ ఆఫ్ స్టోరీ దట్ ఈ రాంగ్ లీవ్ దమ్ ఇన్ డైట్ లెవెల్ ఆ పాయింట్ లో లౌజ్నెస్ ని సరిపడుతుంది దాని బేసిక్స్ గా యూ ఫార్మ్ ఇన్ మేజ్ ఆఫ్ యువర్ సర్ఫ్ దట్ ఈజెక్షన్ అహ్య putra. ఇకపోతే జాత ఇది ఒక యుద్ధ సమస్య వేదాంతానికి దీనికి కొండంత దూరం అనేది అసలు పొత్తు కూడ జాత నేను కుర్చాను అనుకో ఉంటాను అది అజ్ఞానావస్థ అసలు వన్ షుడ్ నెవర్ ఫీల్ దట్ ఈ బోర్ణ నేను కుర్చాను అనిగాని నేను ఇంత వయస్సు గల ఆ కాలం యొక్క బంధం అంటే అలా ఉంటుంది నేను అరవై ఏళ్ళు ఉన్నాయి నాకు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి నాకు అని అలాగే యాభై ఏళ్ళ ఆ కాలం యొక్క బంధం అలా ఉంటుంది అది ఏం చేస్తుందంటే ఇక అది ఒక తరదాటి నుండి అయిపోయి మిమ్మల్ని సత్యాన్ని తెలుసుకోలేకుండానే కత్తిస్తూ ఉంటుంది జాత ముసలవాణ్ణి అయిపోయాను జీర్ణ మరి షే సో నిజానికి మరణము అనే మాట వినడానికి భయపడతారు చాలా మంది తెలుసా అసలు మరణం అనే మాట అనుకోవడం ఓ మహాత్మ ఏమన్నారంటే ఈ దేహాన్ని ఈ దేహం నేను కాదు అని నువ్వు భావన చేయకుండా కొద్దిసేపు భావన చేయకుండా నేను చాలా సార్లు చెప్పాను మెడిటేషన్ లో సపోజ్ ఐఎమ్ నాట్ ది బాడీ యు కాంటులేట్ అని ఇంకొక కాంటంపులేషన్ ఉంది నేను చెప్దాం అనుకుని ఏదో అఘాయిత్యంలా ఉంది పొద్దున్నే మెడిటేషన్కి వస్తే ఇలాంటి మెడిటేషన్ చూస్తున్నాడు వీళ్ళే కొంతమంది అయినా ఇబ్బంది పడతారేమో వాళ్ళ మనస్సుకు ఎందుకు కలిగించాలని నేను చెప్పలేదు అది ఏమిటో మెడిటేషన్ ఎప్పుడు మెడిటేషన్ పొద్దున్నే ఉంటుంది లేదండి పొద్దున్నేది ప్రారంభం ఏదో అనుకుని పోతారని వచ్చే వాళ్ళు కూడా రాదేమో అని డౌట్ వచ్చి నేను చెప్పలేదు ఆ మెడిటేషన్ ఏంటంటే దిస్ బాడీ డైట్ అని కాంటర్పలేట్ చేయాలి సపోజ్ దిస్ బాడీ డైట్ దిస్ బాడీ ఐదు కాదు సపోజ్ దిస్ బాడీ డైట్ దెన్ వాట్ అని కాంటర్పలేట్ చేయడం అది ఎలా ప్రశ్న లేదు జస్ట్ యూ డూ ఇట్ యూ విల్ నో ఇట్ ట్రై చేస్తూ ఉన్నాను ఇంటికి ట్రై చేయండి ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ దేహం మరణిస్తుంది దెన్ వాచ్ అని కాంటంపులేట్ చేస్తే ఏమవుతుందో తెలిసినా వారికి వైరాగ్యం చాలా సహజంగా అబ్బుతుంది ఎందుకంటే ఈ దేహం అలా చూడటానికి ఎలా ఉంది కానీ నేను అని మీరు ఎప్పుడైతే దేహాన్ని పట్టుకుని నేను అన్నారో ఈ నేను పక్కనే నాది ఉంటుంది ఈ నేను నాది కలిసి దేహమే కేవలము దేహం దేహమే నేను ఆ దేహ సంబద్ధములైన అని దేహానికి సంబంధించి ఉన్నటువంటి నాది ఈ రెండో కలిసి ఒక ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్ టే దర్శనాలిటీ అంటారు ఇండివిజువాలిటీ కాదు ఇండివిజువాలిటీ అంటే ఇండివిజుబుల్ అని అర్థం అక్కడ అది వేరే ఆ వేరే ఆత్మ చైతన్యంలో ఉన్నటువంటి శుద్ధమైన నేను అనే భావానికి ఇండివిజువాలిటీ అంటారు ఇండివిజుబుల్ ఇండివిజువల్ ఇండివిజువల్ అన్నదంటారు ఇండివిజుబుల్ ఇండివిజువల్ పర్సనాలిటీ అన్నది ఇట్ ఈజన్ పర్సనల్ అంటే డివిజన్ ఇట్ ఈర్లీ డివిజన్ ఫ్రమ్ ది హోల్ సో పర్సనాలిటీ వాట్ ఈస్ ది పర్సనాలిటీ నేను నాది ఇండివిజువాలిటీ మారదు శుద్ధమైన నేను భావం మారదు అది అది కానీ పర్సనాలిటీ మారిపోతూ ఉంటుంది ఎందుకంటే దేహం మారిపోతూ ఉంటుంది మీరు ఆలోచించి మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడున్న పర్సనాలిటీ రిటైర్ అయిన తర్వాత ఉన్న పర్సనాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే మీరు గవర్నమెంట్ జాయిన్ చేస్తున్నారనుకోండి యువర్ అండ్ ఆఫీసర్ యూ హ్యావ్ ఎ పర్సనాలిటీ వాళ్ళు వీఆర్ఎస్ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు మీరు వీఆర్ఎస్ అప్లై చేశారనుకోండి ఎవరి పర్సనాలిటీ టోటల్లీ ఫేమ్ ఉన్నారు ఇవన్నీ సేమ్ పర్సనల్ నేను అంతకుముందు మీకు కమిట్మెంట్ ఉంటుంది ఈ ఆఫీస్ కోసం మనం పని చేస్తున్నాం అనే శ్రద్ద ఉంటుంది అవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇంకా ఇంకేమి ఉండవు ఇప్పుడు ఇంకా మీరు తామరాజు మీద నీటి బుర్తిలాగా అయిపోతారు అక్కడ ఏది ఏమైనా మీకు పర్లేదు ఆ బిల్డింగ్ కూలిపోయినా పర్వాలేదు ఆఫీస్ బిల్డింగ్ కూలిపోయినా పర్వాలేదు ఎటు వచ్చి కూలిపోవడానికి పది సెకండ్ల ముందు నాకు తెలిస్తే చాలా అంటే దట్ ఇది ఆల్ ఐటీ సార్ అది కూలిపోయినా నాకు నేను ఇలాగా లీర్ఎస్ తీసుకుపోతున్నాను కదా ఇప్పుడు కూలిపోతే మాత్రం నష్టం వచ్చింది ఎట పది సెకండ్స్ ముందు తెలిస్తే నా సంచి పట్టుకుని నేను బయటకు పోతా తర్వాత కూలిపోయినా పడతాను అలా తయారవుతుంది అంతకు ముందు ఇది నాదని అనుకున్నది ఇప్పుడు నాది దాంట్లోంచి పోతుంది అంత పెంచడానికి హోటల్గా మారిపోతుంది ఎలా మారిపోతుందో చెప్పమంటారా ఇప్పుడు ఇప్పుడు వివాహం అమెరికాలో చూస్తూ ఉంటాం వివాహం చేసుకుంటాడు ఆమెతో కలిసి క్రూజ్ సిక్ అంటాడు హనీ ఉన్నాడు వాళ్ళు ఖరీదైన వ్యవహారం ఉంది క్రూజ్లు ఇవన్నీ కూడా తవసారణ ఇంకా చాలా ఖరీదైన ఆమెతో కలిసి అలా అంటాడు మరొకటి అంటాడు సో వెళ్ళి ప్రకృతి కూడా అస్పాస్తాను ఈమెతో కలిసి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ మీన్ ఐ లవ్ యూ అని రోజుకు రెండు సార్లు చెప్తూ ఉండాలి రీఎక్ అది అమెరికన్ లో అలా చేయాలి ఎందుకంటే డౌటే ఈ లవ్ అంతే కాదు అలా రీఎక్ చేస్తూ ఉండాలి ఐ లవ్ యూ అని రీఎక్సూర్ చేస్తూ ఉండాలి నిద్రపోయే ముందు ఐ లవ్ యూ అని చెప్పాలి నిద్రలో వచ్చిన ఐ లవ్ యూ అని చెప్తే పర్వాలేదు ఇంకో రోజు ఉంటుంది సో ఎనీవే వీడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనుకుంటారు ఈ లోపల ఏదో ఇష్యూ వస్తుంది ఐదేళ్ళు ఆరేళ్ళు ఒక రకం దర్శనాలు ఐ హస్బెండ్ అప్పుడు హ్యాపీలీ మ్యారీడ్ హ్యాపీలీ మ్యారీడ్ అది పర్సనాలిటీ ఫర్ సమ్ రీజన్ బ్యూత్ వస్తుంది ఫర్ సమ్ రీజన్ మై గా మీ పర్సనాలిటీ అందరికీ అంతకుముందు ఏ స్వామీజీ దగ్గరకు వచ్చి ఇద్దరు కలిసి దండం పెట్టారో అదే స్వామిజీ దగ్గరికి ఇప్పుడు ఒక్కడో వచ్చి దండం పెట్టి లేదండి నాకు డైవర్సిటీ నేను అప్లై చేశాను మీ అభివృద్ధి కావాలని అడుగుతాడు వాడి పర్సనాలిటీ ఎంత మార్పు వచ్చిందో మీరు గమనించండి పర్సనాలిటీ అలా కంటిన్యూస్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది నేను నాది అనే పర్సనాలిటీ ఈ పర్సనాలి మీరు నేను దేహమే కాదు అప్పుడు ఏమిటి లేకపోతే సపోజ్ దిస్ బాడీ డైస్ డెన్ వాట్ అని మీరు కన్సిడర్ చేస్తే మీరు చాలా ప్రేమగా భద్రంగా పట్టుకుని ఉన్న ఆ ఇమేజ్ పర్సనాలిటీ అది షాటర్ అయిపోతుంది మొక్కలు అయిపోతుంది అది ఉండదు దానికి చోట్ల లేకుండా అయిపోతుంది ఆల్రెడీ యూఆర్ ఇవేకనింగ్ టు దిట్ ట్రూత్ అది అజ్ఞానవస్థా దర్శనానికి దేన్నీ కూడా నాది అనుకోవడానికి తీరలేదు ఇది పెద్ద కాంటెంప్లేషన్ వాటే మై ఇఫ్ నేను కాంటంప్లేషన్ చేస్తా ఇప్పుడు నేను డర్మింగ్ పాయింట్ సెంటర్ బ్రహ్మ విద్యా సపోజ్ ఇట్ ఈస్ నాట్ డేర్ ఫర్ మే సపోజ్ ఈ విద్యార్థుల వాళ్ళు పాఠానికి రారు దెన్ వాటే మై సపోజ్ ఈ ఆశ్రమంలో ఏదో ఇదేదో పేరు ప్రతిష్ట సపోజ్ ఏమీ లేవు దెన్ వాటే మై ంగ్ స్ట్రిప్ధారీ ఎవరింగ్ అలాగా పర్సనాలిటీ లో భాగం వీటిని అన్నిటినీ స్ట్రిప్ చేసి పారేసి ఒక కల్ట్ ఒక కల్త కంప్రదాయం గురువు ఒక సెక్యూరిటీ ఒక ఆశ్రమం ఓ పేరు ఓ ప్రతిష్ఠ a few things, a few things, a few things, a few things, then what am I? Now, in the rarambhan, there is a lot of emptiness. One is called relative, emptiness. That is empty, emptiness, that emptiness, ఇప్పుడు ఇల్లు కట్టారనుకోండి ఇల్లు కట్టినప్పుడు రిబ్బన్ కట్ చేస్తారు లోపలికి హాల్లోకి వెళ్ళగానే ఇది ఆల్ ఓపెన్ అని ఎంపీ అది ఏమి ఎంపీనెస్ అది యూస్ లెస్ ఎంపీనెస్ కాదు ఎన్ ఎంపీనెస్ దట్ కెన్ హోల్డ్ ఎ లాట్ దట్ హ్యాస్ టి పొటెన్షియల్ ఆఫ్ హోల్డింగ్ సో మెనీ థింగ్స్ అటువంటి ఎంపీనెస్ ఇప్పుడు దీనికి ఒక దృష్టం ఓ మహాత్ముడు ఒక దృష్టాంతం చెప్పారు Her womb is empty. But then, what kind of emptiness it is? It is an emptiness that can give birth to a child. Atuant emptiness. A potential emptiness. Allant emptiness. Manashtu lo atuant emptiness ni shilukavadu. Oka new life uti existence ni vagal igene emptiness ni. Atuant emptiness ni mana hurrayen lo mana karunhavaanu kooshna. Ye emptiness, akashat samuthaya. Akasham antai the trend of an emptiness. అది ఎంపీనెస్ అంటే ఎందుకు పనికిరాని ఎంపీనెస్ కాదు దట్ ఎంపీనెస్ దివ్ బర్త్ రిజ్డమ్ ఆఫ్ దుల్నెస్ ఆఫ్ ఆత్మా అటువంటి ఎంపీనెస్ అటువంటి ఎంపీనెస్ మీరు ముందు ఇనీషియల్ గా ఫీల్ అవుతారు ఫీల్ అయినప్పుడు దానికి భయపడకూడదు దాని నుంచి పారిపోకూడదు గత స్టే ఇట్ విత్ దట్ ఎంపీనెస్ ఈ కాంటెంపరేషన్ లో ఆ ఎంపీనెస్ తోటి మీరు ఇప్పుడు నేను పండితుడను అని అనుకుంటున్న వాడికి ఆ పాండిత్యం తీసేశారు అనుకోండి నేను బ్రాహ్మణుడను అని అనుకుంటున్న వాడికి లేకపోతే నేను రాజును క్షత్రియులను అని అనుకున్న ఆ క్షత్రియత్వం తీసేసి నేను అధికారిని అనుకుంటున్న వాడికి ఆ అధికారం తీసేసి నేను ఆయన యంగ్ మ్యాన్ అనుకున్న వాడికి ఆ యూత్ తీసేసి ఆయన రిచ్ అనుకున్న వాడికి ఆ రిచెస్ట్ తీసేస్తే వాట్ ఈ వితౌట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఏముంది ఎదురుబడి ప్రతివాడు నేను ఆయన ఎన్టీ అనుకుంటాడు అని పీపుల్ ఆర్ ఎ ప్రైడ్ ఆఫ్ దానికి భయపడి ఇవన్నింటినీ పట్టు కూర్చుంటాడు కులం పట్టుకుంటాడు వర్గం పట్టుకుంటాడు గ్రూప్ పట్టుకుంటాడు డిగ్రీ పట్టుకుంటాడు ఇవన్నీ పట్టుకుంటాడు వీటిని అన్ని పట్టుకుని ఉంటాడు ఎందుకంటే ఇది లేకపోతే నేను ఏమీ కాదు ఆయన ఎంత నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోతాను యూస్ అనే భయంతో వీటిని అన్నింటిని పట్టుకుంటాడు అలా భయపడితో వీటిని అన్నింటినీ పట్టుకుని ఇది నేనని వీడు అనుకుంటూ ఉన్నంత కాలము అజ్ఞానంలోనే ఉంటాడు ఆ స్థితి నుంచి సముత్య పైకి లేవాల్సి ఉంటుంది అలాగే ఇంద్రుడు ఒక్కొక్క స్టేజ్ లో ప్రజాపతి గారి ద్వారా స్టేజ్ వన్ స్టేజ్ టూ అలాగే ఫోర్త్ కుయానికి వచ్చాడు అదేవిధంగా ఈ అజ్ఞానంలో ఉన్న మనిషి అంటే నేను ఫలానా వారి పుత్రుల్ని నాకు ఈ ఫలానా గోత్రం నేను పుట్టేన ఫలానా రోజుని ఇప్పుడు నా వయస్సు తింటా భవిష్యత్తులో నేను గడిచిపోతాను ఇది ఇది అంత జ్ఞానమే దీంట్లో జ్ఞానం ఏదీ లేదు చాలా మంది వేదాంతం ఎలా చదువుతారంటే దీంట్లో ఏ అంశాన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా చదివేస్తారు వేదాంతం తెలుసా నీకది యో ప్రాబ్లం నేను డిస్కవర్ చేసిన సత్యం ఏమిటంటే చాలా దీంట్లో ఈ హిస్టారిక్ సెల్స్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రచర్ని దేన్ని కూడా మార్చకుండగా దాని అలా పదిలో పరుస్తుంటే వేదాంతం చదివిస్తాను నేను పండితుల్ని నేను బ్రాహ్మణుని నేను ఫలానా గోత్రం వాడిని ఫలానా శాఖ వాణ్ణి ఫలానా ఊరు వాడిని ఫలానా ప్రాంతం వాణ్ణి అనే ఈ ఐడెంటిఫికేషన్స్ ఎన్నైతే ఉన్నాయో వీటిని వేటిని డిస్టర్బ్ చేయరు అసలు డిస్టర్బ్ చేయాలి వీటిని ఆలోచన కూడా రాదు ఫలానా ఆశ్రమం వాడిని సన్యాసులు సన్యాసం తీసుకున్న తర్వాత అష్ట్రమాభిమానాన్ని కలిగి ఉంటారు తర్వాత కలానా గురువు గారి శిష్యున్ని ఇంకో అభిమానం ఆ శిష్యులందరిలోకే ఆయనకి దగ్గరగా ఉండే శిష్యున్ని అతిశారు అదండి దట్ సైకలాజికల్ డిపెండెంట్ ఆ వ్యక్తి పూజ ఆయనకి బాగా దగ్గరగా ఉండేవాడిని నేను అని అది అది కల్టివేట్ చేసుకోకూడదండి ఎప్పుడో ఎదురుగా ఉండడం అన్నది సంభవిస్తే అది ఇట్ హ్యాపీ యాక్సిడెంట్ అండ్ వీటి అంతేగాని దాన్ని ఒక సైకలాజికల్ డిపెండెన్సీ చేసుకోవడం చాలా పొరపాటు ఈ విధంగా వేదాంతాన్ని చదువుతున్న వాళ్లలో ఇటువంటి పర్సనాలిటీ ఇదంతా పర్సనాలిటీ ఇండివిజువలిటీ కదే ఇది నాట్ ఇవ్ ఇండివిజువాలిటీ ఈజ్ వెరీ క్యూర్ దాంట్లో దోషం ఏం లేదు ఆ బికమ్స్ బ్రహ్మ జీవో బ్రహ్మైవ నాపర ఇది వీడు ఇండివిజువల్ నిదలేక కూడా వెళ్ళలేదు వీడు ఇండివిజువాలిటీ అంటే శైశవము కౌమారము యవ్వనము అనే అన్ని అవస్థలని ఏకసూత్రబద్ధం చేస్తూ ఉండే నేను అనేది ఇండివిజువాలిటీ సో దేహినోత్సం యథా కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి అక్కడ అది ఇండివిజువల్ కాదు అది ఆ వ్యక్తిత్వము ఆ మౌలికమైన వ్యక్తిత్వం ఏదైతే కలదో మౌలికమైన వ్యక్తి ఏదైతే కలదో అది బ్రహ్మది ఆ ఇండివిజువాలిటీ కూడా అది పర్సనాలిటీ ఈ పర్సనాలిటీని ఏమి డిస్టర్బ్ చేయకుండా ఈ డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది ఆలోచన కూడా పెట్టుకోకుండా వేదాంతాన్ని చదివేస్తో ఎలా కాలక్షేపం చేసి వస్తో వేదాంతాన్ని మళ్ళీ ఎదరవాళ్ళకి బోధించేస్తావు మళ్ళీ అదొకటి అది కలియుగ లక్షణం అలాగే ఉంటుంది ఇలా సాగిపోతూ ఉంటుంది అంధ పరంపర అంటారు కాబట్టి ఆ పర్సనాలిటీని త్వరగా డిస్మాంట్రీ చేసుకోవాలి దాన్ని అసలు దరిద్రాప్లకు రానివ్వకూడదు అసలు ఏ రకమైన డెఫినెషను తనకి తాను అప్లై చేసుకోకూడదు ఎందుకంటే మీరు ఏ రకమైన నిర్వచనాన్ని చెప్పినా అది అది అయితే దేహాన్ని అయి ఉంటుంది లేకపోతే మనస్సు అయి ఉంటుంది కాబట్టి మీది కాదు ఏది దేహాందో అది మీదెందుకు అవుతుంది ఏది మనస్సుదో అది మీదెందుకు అవుతుంది ఏది అహంకారానికి చెందిందో అది మీదెందుకు అవుతుంది అవ కాబట్టి పూర్తి సముత్నాన్ని చేయాలి క్రమంగా చేయాలి క్రమంగా చేయమన్నారు శనైన ఉపరమయతని గితాచారి కూడా గీతాలు ఒక్కసారిగా చేయటం అంటే ఇప్పుడు పండు తొడిమి నుంచి జారిపడ్డట్టు తొడిమి నుంచి ఒక్కసారిగా జారిపడ్డట్టు అనిపించినా ఆ స్థితి చేరుకోవడానికి ఒక క్రమం ఉంది కింది కాయ అవుతుంది కాయ పండు అవుతుంది పండు మిగల ముగ్గుతుంది అప్పుడు కింద పడుతుంది పడ్డం ఒక క్షణమే కానీ క్రమం ఉన్నది ఆ క్రమాన్ని ఫాలో అవ్వచ్చు నాట్ ప్రాబ్లం అర్జెన్సీ ఏమీ లేదు ఇది టైంలో చేరుకునేటువంటి స్థానం ఎలాగూ కాదు స్వర్గం ఉందనుకోండి అది ఒక టైంలో తీసుకెళ్తారు కాలంలో పొందుతారు కాలంలో పోగొట్టుకుంటారు ఇది ఎలాగ ఒక కాలంలో పొంది ఇంకో కాలంలో పోగొట్టుకునే కాదు కాబట్టి ప్యూరిఫికేషన్ అనేది క్రమంగా జరగాలి అది ఎలా జరగాలో చెప్తున్నది చూడండి నా సిహము ఇంద్రియముల యొక్క ధర్మము కలవాడము కావు ఇంద్రియ శబ్దం చేత కూడా ఇంక్లూడెడ్ దేహ ధర్మాలు ఎన్ని ఉన్నాయో నేను కాదు నాది తర్వాత ఇంద్రియ ధర్మాలు ఇష్టదాసుకునేవేవి నేను కాదు నాది కాదు మనస్సు నేను కాదు నాది కాదు కాబట్టి మనస్సుకి గాయం తగిలిందనుకోండి వెంటనే ఓహో నేను మనస్సుకి పైకి వెళ్లాలని సూచన దేహానికి హాని కలిగిందనుకోను ఓహో ఇబ్బంది కలిగిందనుకున్న ఓహో నేను దేహానికి పైకి వెళ్లాలని ఇది సూచన ఆ స్వీకరించి వివేకంతో ఉండాలి తత్వమశ్రీ అనే ఆ బోధని ఎప్పుడు స్వీకరిస్తూ ఉండాలి తత్వమశ్రీతి ప్రతిబోధిత ఆరోధ్యాయం తర్వాత ఎనిమిదిలో ఉన్నాము ఆ విధంగా ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడు పొంది అప్పుడు గత ఇండివిజ్యువల్ ఆ ఇండివిజువల్ బ్రహ్మభావాన్ని పొందుతాడు జీవ అస్మాత్ శరీరాత్ ఆకాశాదివ వాజ్వాద సముత్ ఆకాశంలో వివేకం లేకుండా కలగాపులతో అయిపోయి ఉన్నటువంటి వాయువు మేఘము మొదలైన వెళ్లాగైతే ఆ వివేక స్థితి నుంచి విడివడి తమ యొక్క యథార్థ స్వరూపాన్ని పొందేయో అదేవిధంగా మీరు కూడా ఈ సంప్రసాద జీవహ అంటే పరిచ్ఛిన్న భావంతో ఉంటాడు నేను అనే పరిచ్ఛిన్న భావంతో ఉంటాడు కానీ సంప్రసాదుడై ఉంటాడు సంప్రసాదుడై ఉండడం అంటే మీకు జాగ్రత్త ఐదైనా సో అంటే జాగ్రత్త కాలుష్యాన్ని లేకుండా ఉండాలి మీకు సంకల్ప సంప్రసాద మనస్సుకు ప్రసన్నంగా ఉండాలి బంధించే సంకల్పాలు ఇవి లేకుండా ఉండాలి సపోజ్ ఏదైనా ఒక అసూయి కలిగింది అనుకోండి అంటే ఏంటి అది ఒక సంకల్పం అంటే సంకల్పమే కదండి కాబట్టి ఒక కంపారిజన్ వచ్చి ఆ కంపారిజన్ నుంచి ఒక దుఃఖభావం కలుగుతుంది అది అసూయ అనే సంకల్పం దానికి ఛాలెంజెస్ ఓ అండాం ఛాలెంజెస్ తర్వాత పోనే అంత పెద్ద పెద్ద సంకల్పమే అక్కర్లేదు సింపుల్ సంకల్పం కలిగిందనుకోండి ఏదైనా ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి ఫలానా కొనుక్కోదాం అనే సంకల్పం కలిగింది అనుకోండి వెంటనే ఇది నెసెసరీ పార్టీ ఇది ఇప్పుడు చాలా చూసరమా ఇది నా ఎగ్జిస్టెన్స్ ఇది అలా అవసరమా అయితే నేను ఎవరికైనా చేయాల్సిన సేవ తీ అవసరమా అని ప్రశ్న వేసి ఉంటే నో ఆన్సర్ వచ్చేస్తే వెంటనే ఆ సంకల్పాన్ని పొందుతాయి ఆ రకంగా సంకల్ప త్యాగం చేసుకుంటే పోవాలి సంకల్పం సంకల్ప త్యాగం చేయకుండా అది మీరు యోగాన్ని పొందలేరు జ్ఞానాన్ని పొందలేరు సరే అదే మరి యదంతా ఉంటే కాదు అదే దాన్ని అలాగా సంకల్పాలను అందించి త్యాగం ఇప్పుడు సంకల్పాల అలజడి తగ్గుతుంది చెదరగొచ్చిన తేనె తొక్కలా ఉంటుంది మనస్సు మనసుతో అలా ఉండకూడదు కామ్ గా ఉన్న తేనె తొక్కలా అయిపోతుంది అంటే ఏదో ఏదైతే ఏదోలా ఎదురుతూ ఉంటుంది తప్పిస్తే మొత్తం మీద ఓవరాల్ గా డిస్టర్బెన్స్ చేయడం లేకుండా అలా ఉండాలి అది సంప్రసాద బ్రదర్ గుర్తుకొచ్చేది అనుకోండి వెంటనే సంకల్ప జరిగితే సిస్టర్ గుర్తుకొస్తే సంకల్ప త్యాగం చేసినాం కొడుకు గుర్తుకొస్తే సంకల్ప త్యాగం చేసిన ఇవన్నీ అనవసరంగా ఉంది ఇక్కడ గుర్తు ఆయన గుర్తు చేసుకుని ఆయనకేం ఉపకారం మనిషి కనబడినప్పుడు చేసే ఉపకారం ఏమి ఉండదు కానీ లేనప్పుడు సంకల్పం పెట్టుకునే సంకల్పంతో ఆసక్తి ఆసక్తి తోటి దుఃఖం అసందర్భం కాదు అనవసరమైన ఎక్కడ ఎవళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ సంకల్పం కూడా చేయదు వాళ్ళకి ఫోన్ కూడా చేయద్దు వాళ్ళే ఫోన్ ఫోన్ అంటే సంకల్పమే ఫోన్ అంటే సంకల్పం కాదనుకోద్దు వాళ్ళే చేస్తారు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం మాట్లాడతాం మన వైపు నుంచి ఫోన్ చేసామంటే సంకల్ప త్యాగం చేసే సందర్భం కాదు ఇది అన్నప్పుడే చేస్తాం ఆ విధంగా సంకల్ప త్యాగాన్ని శ్రీకృష్ణుడు చేతులం బోధించాడు దాని గొప్ప టాపిక్ అది సో అప్పుడు సంప్రసాద అనేది వస్తుంది సంప్రసాద స్థితికి చేరుకున్నప్పుడు వాడు ఈ జ్ఞానాన్ని అప్పుడు ఆకలింపు చేసుకోగలుగుతారు సొంతం చేసుకోగలుగుతారు ఎలాగా ఆకాశం నుండి ఆకాశంలో కలగాపులం అయిపోయిన వాయువు మొదలైనవి ఎలాగైతే తమ తమ స్వరూపాలను పొందే దృష్టాంతం చెప్పామో అదే విధంగా ఈ శరీరము నుండి సముత్య శరీరం నుంచి పైపు లేస్తాడు అంటే వెంటనే పరకాయ ప్రవేశం చేస్తాడన్న అలాగే ఫిజికల్ గా భావన చేయకూడదు ఫిజికల్ గా భావన చేసి ఇది ఏదైనా పొరపాటు ఎందుకంటే ఇప్పుడు ఈ కుండలిని ఇక్కడి నుంచి ఇక్కడికి లేచింది అన్న చోట నేను అన్నాను అంటే మీరు ఫిజికల్ గా భావన ఎవరో ఉన్నారు నాతోటి దీని గురించి మీ అభిప్రాయం ఏదైనా సరే నా అభిప్రాయం అంతా ఏం శాస్త్రంలో చెప్తుంది నేను చెప్తాను నేను ఫిజికల్ గా భావన చేయటం అది అజ్ఞానం కింద పడుతున్నది ఫీల్ యాస్ బాడీ ఆర్ నాట్ అని నేను అడిగాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే యూ ఫీల్ యాస్ బాడీ ఆర్ నాట్ ది బానింగ్ హృదయస్థానంలో చూడాలి అంటే హృదయస్థానం అనేది ఫిజికల్ గా బిగిన్ విత్ ఉంటుంది కానీ నువ్వు రైజక ఒకటి ఇమీడియట్లీ ఇంత తర్వాత ఉండదు ఆ రకంగా కానీ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే బిగిలింగ్ లోనూ ఫిజికలే ఎండలోను ఫిజికలే ఇన్ బిస్ కూడా ఫిజికల్ గా లేదు మరి ఈ లో చోట చాలా క్లియర్ గా చెప్పారు ఈ మాట నాకెక్కడో గుర్తురావట్లేదు రాబోయే దాంట్లో వస్తుందేమో అనుకుంటున్నాం వస్తుంది యా ఇక్కడ ఇన్వాసిటీలోనే వస్తుంది కాబట్టి ఫిజికల్ గా మీరు ఫీల్ అవుతున్నారా అని నేను అడిగాను అది అజ్ఞానమే అవుతుందండి అన్న అంటే ఆయన అన్నారు ఫిజికల్ కాదండి ఇది ఇదేమో బాడీ అండి అంటే సూక్ష్మం శరీరం నేను అన్నాను అప్పుడు అజ్ఞానం అండి ఆయన అప్పుడే అజ్ఞానం ఎందుకంటే బాడీ కదా యాస్ట్రవల్ అంటే అర్థమైన తెలుసిన పార్ట్లీ ప్రాణ పార్ట్లీ మనస్సుకి యాస్ట్రల్ అని పేరు ఇట్ ఈక్స్ మిక్స్డ్ అన్నమయం కాదు ప్రాణమయ మనోమయ విజ్ఞానమయాల కాంబినేషన్ దాన్ని యాక్స్ట్రల్ సూక్ష్మ శరీరం అని మనం కూడా అంటాం సూక్ష్మ శరీరాన్నే లడ తీస్తే ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమైన నాలుగు వస్తాయి సో అలాగనం కాబట్టి యాస్ట్రల్ బాడీ యాక్టరల్ బాడీ అన్నారంటే కూడా జ్ఞానం మరి అయితే అక్కడ అలా అది ప్రాబ్లం అక్కడ ఇప్పుడు భగవద్గీతను తీసుకెళ్ళి ఏదో నేరు తంత్రంతో ముడిపెట్టి దీన్ని దాన్ని రికన్సైజ్ చేయమంటే అది వర్కౌట్ కాదు తంత్ర గ్రంథాలతో వర్కౌట్ కాదు అది నువ్వు అదేనా పట్టుకో ఇదైనా పట్టుకో కాదండి దాన్ని దీన్ని కలగాపురం చేపించాను చూడండి మీకు అది అలా వర్కౌట్ కాదండి ఫోకస్ లేకుండా అయిపోతుంది ఆత్మ బ్రహ్మ బిందువు నాదము అలాగా ఏదైనా బిందువు నాద ఆ నామిన్లేచర్ లోకనే వెళ్ళు లేకపోతే ఈ నామిన్లేచర్ సూత్ర సంహితలో అక్కడక్కడ బిందువునాద ప్రయోగాలు వచ్చాయి అని ఇలా కొంతమంది చెప్పారని నా వచ్చింది నన్ను ఒక ఆయన అడిగారు మీరు సూత సంహిత ఆ పౌర్షన్ ఎలా చేశారు ఎందుకంటే ఆ పౌర్షన్లో ఆయన చాలా ప్రభుత్వం అడిగారు అంటే నేను చెప్పాను నాకు సారమండి శూత సంహిత నాకు అడ్వాంటేజ్ ఉంది కదా సారవం అది సారవంటే అర్థమేంటి కొంత డివిషన్స్ ఉంటాయి అదంతా డివిషన్లో పోయింది ఓబర్ మరి ఎలాగండి మీరు చేయండి మీకు మీకు ఇష్టం అయితే మీరు చేయలేదు నేను దాన్ని సారంలో సారం జీవితంలో నేను పక్కన పెట్టేస్తాను ఇప్పుడు సారం అంటే అలాగే ఉంటుందండి ఇప్పుడు పది దినుసులు ఇచ్చి పులిహారీ చేయమన్నారు అనుకోండి మనకు కవలసిన రెండో మూడో తీసుకుంటారు పక్కన పెడతాను సమ్ లైక్ దా ఫోకస్ డిస్టర్బ్ కాకూడదు దట్ ఈ ఇంపార్టెంట్ కాబట్టి సముత్య అంటే దేహాది వైలక్షణ్యం ఆత్మన రూపం అవగమ్య అంటే దేహాత్మ భావతా హిత్వా ఇచ్చేతత్ ఆత్మ దేహము ఇంద్రియములు మనస్సు వీటి కంటే విలక్షణమైనది విలక్షణం అనే అంటారు భిన్నం ఎందుకంటే భిన్నం అన్న గోవు గుర్రము కంటే భిన్నము అప్పుడు గోవుకి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది గుర్రానికి కూడా ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది బంగారము నెక్లెస్ కంటే విలక్షణము భిన్నమనరు భిన్నం ఎప్పుడు అనాలి బంగారం ఎక్కడుంది నెక్లెస్ ఎక్కడ ఉంది అప్పుడు భిన్నం అనాలి బంగారము నెక్లెస్ కంటే విలక్షణము అంటే బంగారము సత్యమవుతుంది నెక్లెస్ ముఖ్యమవుతుంది ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు బంగారం నెక్లెస్ అందుకోసం దేహము మనస్సు ఇంద్రియము వీటికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు ఆత్మ వీటి కంటే వేదాంతంలో విలక్షణ శబ్ద ప్రయోగం అయితే వస్తారు భిన్న శబ్ద ప్రయోగం జనరల్ గా చేయరు చంద్రభాష్యంలో మీతో ఆ సందర్భాన్ని బట్టే ఉంటుంది తప్పిస్తే ఎక్కడా భిన్న శబ్ద ప్రయోగం చేయరు సో దేహం వాటి కంటే వైలక్షణం సాంఖ్యులు భిన్నము అని చెప్తారు ఎనీవే ఆత్మ యొక్క స్వరూపము దేహము మొదలైన వాటికంటే విలక్షణము అంటే దేహాత్మ భావతాం పరిశిద్య ఇచ్చేటు దేహము నేను దేహాత్మ భావనను హిత్వా దాన్ని విరికి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇలా కూర్చొని మెడిటేషన్ సపోజ్ దిస్ బాడీ డయాబిట్ దెన్ వాట్ అని మీరు కనుక మెడిటేషన్ చూస్తారు అనుకోండి ఇలాంటి మెడిటేషన్స్ ఉన్నాయి చాలా పవర్ఫుల్ మెడిటేషన్ దిస్ బాడీ డైట్స్ అని మెడిటేట్ చేయటం చిత్రం ఏంటంటే దిస్ బాడీ డైట్స్ అని మీరు అనగానే మీరు దేహాత్మ భావం నుంచి పైకి వెళ్ళిపోతారు అండ్ యు ఆర్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ నాట్ ది బాడీ ఇంకో మెడిటేషన్ ఉంటాయి సపోజ్ ఈ ట్రూప్ ఉంది కళ మూసుకు చూసినా చూస్తున్నాము చూడు కలు మూసుకున్నాను కలుమూసుకుంటే ఇప్పుడు చూపు లేదు కదా చూడడం లేదు కదా చూపు లేదని కదా చూడడం లేదు కదా నేను చూసుకోలేదు నేను చూడడం మానేస్తే జగత్ ఏమయ్యింది లేకుండా పోయి సో ఆ రూపానికి సంబంధించిన సంకల్పాలు ఏమయ్యాయి లేకుండా ఇప్పుడు ఆ రూప జ్ఞానము కలిగి రూపాత్మకమైన సంకల్పాలన్నీ మళ్ళీ ప్రకాశించాలంటే మళ్ళీ నేను చూడాలి నేను చూడన్నాను నేను చూడటం లేదు తర్వాత ఇంకొకటి సపోజ్ నాకు అసలు ఎప్పుడు చూపే లేదనుకో ఐ నెవర్ సా ఐఎం నాట్ సీలింగ్ నౌ ఐ విల్ నెవర్ సీ అని కాంటర్ప్రిట్ చేయాలి ఎక్స్ ఏమవుతుందో తెలిసిన చూపు అనేటువంటి ఇంద్రియ ధర్మము లేని ఆత్మస్వరూపం అనుభవానికి వస్తుంది చూపు ప్రాబ్లం ఉంది సర్వేంద్రియాణం నయనం ప్రధానం కనుక ముక్కు ప్రాబ్లమే లేదు ముక్కుతోటి ఎవడో ఫీల్ అవడు ఎప్పుడైనా ఫీల్ అవుతాడు సోల్యూషనల్ వచ్చినప్పుడే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 ఆవారం ముక్లా లాలక్ వాడు ఆడు ఆ వాడు వాడు వాడు అండి ఫైకలర్ చెయ్ దొంగోన్ లారో ఆడు గానో ఆడు గాని దేతా ఇక్కడ నేను వాస్తా ఆ వాడు వాడు వాస్తా